జేష్ బ్రహ్మణా బ్రహ్మణ శుభం వన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే గురు పరంపరా పూర్ ఆయమీ ప్రాణశక్షుష్్రోత్రమో ఇంద్రియాణ సర్వాణి పర్వ బ్రహ్మ ఉపనిషదం బ్రహ్మ నిరాకరయా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమనిరాకరణేష్ తాత్మే ఉపనిషత్సూర్మాస్ సధస్ స ఉపదిష్టా స పశ్చాత్ సురస్ స దక్షిణ స ఉత్తర సేదంశీ అథాహంకారాశ అహమేవాధస్ అహముపరిష్టా అహం పశాత్ అహం పురస్ అహం దక్షిణత అహముత్తర అహమేవేదం ఇది బాధాయాం సమానాధికరణం అని చెప్పాను విశేషణ విశేషభావం కాదు సర్వము బ్రహ్మ అంటే సర్వము కల్విదం బ్రహ్మ అన్నప్పుడు ఆ సర్వము బ్రహ్మకి విశేషణం కాదు యోర సహ స్థాణు ఏది చోరుడో అది స్థాణువు స్థాణువంటే కొయ్య సో అలా అన్నప్పుడు ఆ కొయ్యకి చోరుడు విశేషం అవుతుందండి ఎందుకంటే అర్థమైన దానికి కొయ్యకి చోరుడు విశేషం కాదు చోరు చోరుడు అనే భ్రమ పడ్డాడు వీడు ఆ భ్రమను నిషేధించి కొయ్య అని సత్యాన్ని చెప్పాడు అంతే అదేవిధంగా ఇదం సర్వముని వీడు భ్రమపడుతూ ఉంటాడు ఈ సర్వము ఈ సర్వము అని నువ్వే ఈ సర్వము అన్నది ఆ సర్వం వచ్చి నీతో చెప్పిందా నేనున్నానని లేక నువ్వు అంటున్నావా ఆ ఇదం సర్వం అని నువ్వు అంటున్నావు అంటే ఏమిటి నువ్వు ఆ ఇదం సర్వంని ప్రాజెక్ట్ చేశావు ఇదం సర్వంని యు ప్రాజెక్ట్ ఇప్పుడు మేఘాల కేసు చూసి అదిగో ఏనుగంటాడు ఏనుగుందంటాడు ఏనుగు ఏనుగు వీడు ప్రాజెక్ట్ చేశాడా లేకపోతే ఏనుగు ఉందా ఏనుగు వీడు ప్రాజెక్ట్ చేశాడు కాబట్టి ఇదం ఇదం సర్వం అలాగే స్వప్నావస్థలో సర్వం ఉంటుంది దేశకాలతో సహా ఉంటుంది స్వప్నావస్థలో ఆ ఇదం సర్వం అది వీడికంటే భిన్నంగా లేనే లేదు ఇట్ ఈజ్ ఎంటైర్లీ హిస్ ప్రాజెక్షన్ ఎంటైర్లీ అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా ఇదంతా కూడా వీడి ప్రాజెక్షనే ఆ ప్రాజెక్షన్ ఏదైతే ఉన్నదో ప్రాజెక్షన్ అంటే వీడి యొక్క వీడి మనస్సులో ఉన్నదాన్ని విస్తారంగా బయట చూస్తాడు మనస్సు యొక్క విస్తారమే కనుక ఈ ఇదం సర్వం అనేది సత్యం కాదు అది సత్యమైతే మరో దానికి విశేషణం అవడము ఏదో అవుతుంది ఇదం సర్వం ఈజ్ నాట్ సత్యం ఇదం సర్వం నిషేధించి దాని స్థానంలో సత్యాన్ని ప్రకటిస్తారు ఇదం సర్వం బ్రహ్మ ఈ సర్వం అనేది ఏది కలదో అది బ్రహ్మ ఎలాగైతే ఈ ఆభరణ ప్రపంచమంతా బంగారము ప్రకటిస్తాం సరిగ్గా ఇక్కడ కూడా పరిస్థితి అదే కాబట్టి నిషేధపూర్వకమైన సత్య ప్రతిజ్ఞ నిషేధించి అంటే భాంతి చేత దర్శించబడే వస్తువుని నిషేధించి సత్యాన్ని ప్రకటిస్తాం ఇది బాధాయాం సామానాధికరంగా ఇది తెలియకపోతే లేకపోతే దీన్ని కనుక గుర్తించకపోతే సరిగ్గాను మిథ్యా సత్యం అంతా కన్ఫ్యూజన్ గా తయారవుతుంది ఆ పరిస్థితుల్లో జగత్తు కూడా మిచ్చైనా కూడా సత్యమే కదండి అని ఓడవరణం అడిగాడు మిచ్చైనా సత్యమేటండి ఇవ్వలాగైతే కాబట్టి వన్ హ్యావ్ టు బి వెరీ కాన్షస్ట్ తర్వాత సహ అంటే భూమ ఆ భూమ స్థానంలో అహంకారాన్ని ఆదేశం చేయకుంటారు ఆదేశం అంటే దాన్ని తీసేసి దీన్ని పెట్టడం దాన్ని ఆదేశంగా ఉంటారు ఆదేశత్రువత్ ఆగమహా మిత్రవత్ అని వ్యాకరణంలో మీరు చదువు ఉండాలి తెలుగు వ్యాకరణంలో ఆగమము వచ్చి పక్కన చేరుతుంది ఆదేశము దాన్ని తొలగించి దాన్ని రిప్లేస్ చేస్తుంది ఆగమం వచ్చి పక్కన చేరుతుంది తెలుగు వ్యాకరణంలో ఇలాంటివన్నీ ఉంటాయి సో మీరు గుర్తుండకపోవచ్చు వాటెవర్ ఆదేశము అంటే దాన్ని తీసి దీన్ని పెట్టడం కాబట్టి సహా అన్నది తీసేసి సహా అంటే భూమ ఆ భూమని తీసేసి అహంకారాన్ని ఆదేశం చేయమన్నారు అహంకారము అంటే ఈగో కాదు ఈగో అర్థం ఎప్పుడు వస్తుందంటే అహం కరోమి ఇది అహంకార దాన్నే ఆ డుక్రీకరణ అనే ప్రత్యయం నుంచి వస్తుంది కరోతి ఉందిగా కరోమి చేసేవాడను నేను నేను చేయుచున్నాను అని ఎప్పుడైతే మీరు అంటారో దాన్ని అహంకారము అని అంటారు అహంకరోమి నేను చేయుచున్నాము అని అన్నప్పుడు అహంకారం అవుతుంది సో సాధారణంగా ఈ అహంకారం తప్పిది అది యోగ్యమైనది కాదు ఎందుకంటే ఒకంత జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసినట్లయితే నేను అని వీడు ఏ అపరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని పెర్సన్ ఉంటుంది పెర్సోనా పరిచ్ఛిన్నంగా ఉంటుంది అది అది నేను అని దాన్ని వీడు వ్యవహరిస్తూ వీడి అభిప్రాయంలో నేను అంటే పరిచ్ఛన్నమైన వ్యక్తి అప్పుడెప్పుడో పుట్టింది అలాంటి వ్యక్తి ఒకటి ఉన్నది మిథ్యాభ్యక్తి అదేం సత్యతత్వం ఏం కాదు ఆ మిథ్యాభ్యక్తి ఎందు వీడు కర్తృత్వాన్ని ఆరోపించి నేను చేయుస్తున్నాను అని అంటాడు అది తప్పు ఎందుకంటే ఆ మిథ్యావ్యక్తి ఏమీ చేయదు అది చేసి ఇది లేదు అదే మిథ్య అంటే ఇంకా అదేం చేసుకుందండి ఇప్పుడు సినిమా తెర మీద ఉండే హీరో ఇదంతా నేను చేసుకున్నాను అని వాడు అంటాడు కానీ మనం ఊయినో బెటర్ వాడు చేసేదేమీ లేదు అని మనకి తెలుస్తూ ఉంటుంది కానీ చిత్రం ఏంటంటే సినిమా తెర మీద కనపడే బొమ్మ ఇవన్నీ చేసేస్తూ ఉంది అని భ్రమపడి జనాలు ఓట్లు వేసి ప్రేమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ గురించి చేసేస్తూ ఉంటాం నిజంగా ఎలక్షన్ ముందు సినిమా రిలీజ్ చేసేవారు పూర్వం ఎంజి రామచంద్రన్ గారు ఎలక్షన్ కు ముందు సినిమా హోటల్ రిలీజ్ చేసేవారు రిలీజ్ చేస్తే ఆ సినిమాలో ఆయన పదో అంతస్తు నుంచి దుంకేస్తాడు కిందకి రోడ్డు మీదకి రోడ్డు మీద నేను దీన్ని రికార్డ్ చేయడం మర్చిపోయాను ఐ ఫర్ దాట్ ఆదిలోనే హంసపాద ఒక్క నిమిషం ఇవి ఇవి తీసేయిచ్చాను నేను వీటిల్లో ఏమీ లేదు ఇంకా ఇవి ఇవి దే ఆర్ నాట్ హో దే కెన్ బి రీఛార్జ్డ్ అంటారా కనుక అహంకారము అహంకరోమి అని ఏదైతే ఈ పరిచ్ఛన్న వ్యక్తి అంటాడో అదే అజ్ఞానం దాంట్లో సారం లేదు ఎందుకంటే ఈ పరిచ్ఛన్న వ్యక్తి చేసేదేదీ ఉండదు ఇప్పుడు సినిమా తెర మీద ఉండే బొమ్మ అది నేను చేస్తున్నాను అని అంటాడు కానీ చేసేది ఏమి ఉండదు సినిమా తెరమీదే బొమ్మ ఏది చేయదు చేసేది ఎవరు అన్న తర్వాత ఆలోచిద్దాం ముందు ఈ బొమ్మ అయితే కాదు సో అదేవిధంగా ఈ దేహం క్రియలకి కర్త ఎవరు అంటే ఎవరో తర్వాత చూద్దామండి ఎవరు కాదు తెలుసుకోండి పరిచ్ఛన్నమైన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు కర్త కాదు ఇప్పుడు మనం ఎలా మాట్లాడతా ఉంటే నేను అమ్మాయి వివాహం చేశాను అంటాడు తప్పు కదండి ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది అమ్మాయి వివాహం వీడు చేయటం కాదు ఆ పరిస్థితులు అలా తోసుకొచ్చాయి తోసుకొస్తే ఆ అమ్మాయి వివాహం అయిపోతుంటే వీడు అలా ఉండిపోయాడు అక్కడంతా వీడి వీడు ఈ స్పుష్టింటూ ఇటు కదా కదండి మీరు ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు పడవెక్కారు ఆ పడవ గోదావరి దాటేస్తా ఉంది వీడంటాడు నేను పడవ దాటుతున్నాను అంటాడు వీడు పడవ దాటుతున్నాడా పడవ అది ఎందుకు వెళ్తోంది ఎవరు దాన్ని నడిపిస్తున్నారు అవన్నీ అలాంటి వీడు దాటిది ఏమీ లేదు వీడలాగా వీడు కర్త కర్మ అక్కడ ఆ క్రియలో పడవ దాటడం అనే క్రియలో వీడు కర్త కర్మ వీడు వీడు కర్త కాదు కర్మ వీడు ఆ పడవలో పారేసి పడవడో దాటిస్తున్నాడు వీడు దాటిది ఏమీ లేదు సో అలా ఉంటుంది నేను రక్త ప్రసారం చేసుకున్నాను అన్నట్టుంటుంది నేను అది అది ఏమీ సత్యం కాదు కదా దాంట్లో ఏమి అలా ఎవడో అండు ఒకవేళ అంటే అది ఎంత తెలియని తక్కువ ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాలు కూడా ఉంటాయి నేను వీడిని పెంచి పెద్దవాడిని చేశాను ఎంత తప్పుడది వాడు ఒక జీవిగా వాడు పుట్టాడు పుట్టితోనే వాడికి ఆహారం కూడా పరమేశ్వరుడు నిర్మాణం చేసి పెట్టాడు వాడు ఆహారం భక్ష్యం చేసుకో పొగలు రాత్రి పొగలు రాత్రి అలాగా ఆహారాన్ని తినేసుకో సో ఆ లా ఆఫ్ ధర్మోడైనమిక్స్ అని థర్డ్ లా ఒకటి ఉన్నాయి ఆ లా ప్రకారంగా వీడు పెరిగి పెద్దవాడు అయ్యాడు నేను పెంచి పెద్దవాడిని చేసేటని వీడి అభిమానం తప్ప దాంట్లో సారం ఏమీ లేదు అటువంటి అహంకారం అహంకరోమి ఇది అహంకార అహంకృతి ఇది ఆ కాదు మరి ఇది ఇంకేం అహంకారం ఇది అంటే ంకారము అకారము ఉకారము అని విన్నారా మీరు దాంట్లో అకారము అన్నారనుకోండి దాంట్లో కర్తృత్వం అనే ప్రసక్తి కాదు ఇక్కడ అది కర్తృత్వం క్రూ అనే ధాతువు నుంచి వచ్చిన పదం ప్రత్యయం అది కార ప్రత్యయం ఆ అనే సౌండ్ అకారము అంటే ఆ అనేది కాదు ఆ అనే సాండ్ ఉకారము అంటే ఊ అనే సాండ్ ము అహంకారము అంటే అహం అనే పదాన్ని అక్కడ సప్టిచ్యూట్ చేయాలి ఓంకారము అంటే ఓం అనే పదము అన్నట్లుగా కాబట్టి అహంకారా దేశ అహం అనే పదాన్ని సప్టిచ్యూట్ చేయమన్నారు అహం ఎందుకంటే అహం బుద్ధి అహంకారము రెండింటికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఉదాహరణకి మీరు నిద్ర లేసుకొనే ప్రకటమయ్యేది అహం బుద్ధి అయామ్ అని వస్తుంది అయామ్ ద డూయర్ అని తర్వాత వస్తుంది ముందు అయామ్ అలాగే మీరు ధ్యాన మార్గ ధ్యానంలో కూడా ఈ డూయర్ శిక్కులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలము సద్రూపంగా ఉన్నారనుకోండి అయాం రూపంగా అహమస్మి అనే రూపంగా ఉన్నారనుకోండి అప్పుడు కూడా మీకు నేను కర్తను అనే భ్రాంతి ఉండదు సద్రూపంగా ఉన్నప్పుడు అభ్రాంతి ఉన్నది సద్రూపంగా ఉండడం చేత కాకపోతేనే ఉంటుంది అజ్ఞానం కాబట్టి సో అహం అనేది ఏదైతే కలదో అది సచిత్ అహం అది అయాం అహం అంటే ఏంటండి ఉనికి ఎటువంటి ఉనికి స్వయం ప్రకాశమైన ఉనికి ఆ అహంబుద్ధి ఎందు ఉన్నటువంటి ఆ లిమిటేషన్ ఇట్ ఇట్ హ్యాజ్ ద టింజ్ అఫ్ లిమిటేషన్ ద టింజ్ ఆఫ్ పర్సనాలిటీ అంటే బాగా అలవాటైపోయి వీడికి ఆ అహమ్ను ఒక వ్యక్తిత్వంతో ఒక దేహంతో దాన్ని ముడిపెడుతూ వీడు జీవిస్తూ ఉంటాడు కనుక దట్ అహం ఈజ్ హ్యావింగ్ ఎ టింజ్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ లిమిటేషన్ మనం కనుక ఆ అహం బుద్ధి నుండి ఆ లిమిటేషన్ని అంటే దేశకాల భావనే లిమిటేషన్ ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు దేశబుద్ధిని కాలబుద్ధిని దాని నుంచి నిర్మూలించగలిగితే దాన్ని మీరు చేసేదే ఉండదు ఇట్ ఈజ్ నాట్ డన్ బై ఎఫర్ట్ జస్ట్ స్టే విత్ అహం అహంబుద్ధి నిలిచి ఉండండి ధ్యానంలో చేస్తూ ఉంటారు మీరు అనేక సార్లు అహంబుద్ధి ఎందు ఎప్పుడైతే నిలిచి ఉంటారో ఇట్ రిజాల్వ్ అహంబుద్ధి రిజాల్వ్ అయిపోతుంది అహంబుద్ధి రిజాల్వ్ అయిపోవడం అంటే అహంబుద్ధి ఎందు నిలిచి అహంబుద్ధిలో అంతర్భాగమై ఉన్నటువంటి పరిచ్ఛేదములన్నీ కూడా ఎగ్జాల్వ్ అయిపోతాయి అన్ని కూడా కరిగిపోతాయి విలీనం అయిపోతాయి లేకుండా పోతాయి పోతే అప్పుడు మీరు అఖండ సద్రూపంగా నిలిచి ఉంటారు ఆ అఖండ ఈ జగత్ కూడా భాషిస్తుంది ఈ జగద్రూపంగా ఆ సతే అహం రూపాన్ని పొందుతుంది ఎప్పుడైతే ఆ అఖండ సత్ అని సుప్రీం రియాలిటీ అని అంటారు ఇంగ్లీష్ లో సో ది హయ్యెస్ట్ రియాలిటీ దాన్నే పరబ్రహ్మ దాన్నే భూమ ఈ భూమ ఎప్పుడైతే అంతఃకరణల్లో ప్రతిఫలిస్తుందో సూర్యుడు కొండలో నీటిలో ప్రతిఫలించినట్టుగా భూమ అంతఃకరణలో ఎప్పుడైతే ప్రతిఫలిస్తుందో అప్పుడు ఆ ప్రతిబింబానికి అయాం అని పేరు ఆ ప్రతిబింబానికి అయాం పేరు ఆ ప్రతిబింబానికి అజ్ఞానాన్ని జోడిస్తే అయాం ద డూయర్ అవుతుంది అయామ్ ది బాడీ అవుతుంది ఆ తర్వాత వస్తుంది అజ్ఞానాన్ని జోడిస్తే యాజ్ సచ్ ఆ ప్రతిబింబం ఏదైతే కలదో దాన్ని బింబంలో విలీనం చేస్తే మీకు పరబ్రహ్మయే అవుతుంది కాబట్టి ఆ అయాం అనేదైతే ఉందో అయాం అనే అనే అస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అనొచ్చిందాన్ని ఎందుకంటే అంతఃకరణము నందు అంతఃకరణం లిమిటెడ్ గా ఉంటుంది అంతఃకరణం ఎప్పుడు పరిచ్ఛిన్నంగా ఉంటుంది సో అటువంటి అంతఃకరణ ఒక కుండలో నీటిలో సూర్యుడు ప్రతిఫలించినట్టుగా కుండలో నీరు అంటే అది పరిచ్ఛిన్నంగా ఉంటుంది దాంట్లో సూర్యుడు ప్రతిఫలిస్తాడు సూర్యుడు అనంతంగా ఉన్నప్పటికీ ఈ ప్రతిబింబం పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఉపాధి ఆ కుండలో నీరు ఉపాధి ఆ ప్రతిబింబాన్ని పట్టుకునే దాని పేరు ఉపాధి గ్రహించేది కాబట్టి ఆ ఉపాధి పరిచ్ఛిన్నం గనక ఉండే ప్రతిబింబం పరిచ్ఛిన్నంగా ఉంటుంది అదేవిధంగా అయాం అనేది పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఎందుకంటే అయాం ప్రతి ప్రతిఫలనము కనుక రిఫ్లెక్షన్ The verse 2 is not uh, limited. Anyway, this is a speck of consciousness. It is a limited reflection. And it moves and moves and moves, creating and recreating the entire universe. This is a speck of consciousness, very limited reflection. And it moves and moves and moves, creating and recreating the entire universe. అహమస్మి అనే జ్ఞానం లేకుండా అయం ఘట అనే జ్ఞానం ఉంటుందా ఉండదు ఈ అహమస్మి అనే జ్ఞానమే అదే అస్పెక్ ఒక పాయింట్ అదే అదే మూవ్ అయ్యి అయం ఘటలాగా కనపడుతుంది అయంఘటహ అనే ఉనికి అదే అహమస్మి ఉనికియే అయం ఘటహ రూపంగా కనపడుతుంది నేను మీకు చాలా మనం వచ్చేశాను ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పార్ట్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐ ఆర్ నాట్ టూ డిఫరెంట్ ఎగ్జిస్టెన్సెస్ it is one existence which appears as the subject existence and also as the object existence okay existence is subject ga nu object ga nu kanapadu subject ante subject, subject, subject, subject existence e andakantha idella necrosis ante necrosis rupanga avu no gold e andakantha mariyanta adhe vidhanga subject unda adey em oka goppa deyam kadu existence of satya subject rupanga satya object rupanga undu ఆ రూపాన్ని బట్టి భిన్నమనే భ్రాంతి కలిగింది తప్పిస్తే వాస్తవంలో ఒకే సత కాబట్టి ఈ అహం అనేది ఇట్ రొటేట్స్ అండ్ రొటేట్స్ నిద్రలు వేసుకునే అహం పుడుతుంది ఈ అహం రొటేట్స్ అండర్ దెన్ కమ్స్ ది బాడీ అండ్ దెన్ అహం ఇట్ బ్రింగ్స్ ది బాడీ అవుట్ ఆఫ్ ఇట్ గివ్స్ ఎగ్జిస్టెన్స్ టు ది బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్ గివ్స్ ఎగ్జిస్టెన్స్ టు ది మైండ్ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్ gives existence to the world and identifies with it. Taa ka total identification, antha identification lien. Me ro na-na-na geht identification leeni chota asal issu ye le du, antha identification. Ma ma naa identification ken da oun tu ni, ahamma naa identification e aanthi saodes aboya lagattu, acode samsahara uintiah. Aham m idi comfort moments, Bye car byье way. అహమ్మన్నా అహమస్మి అన్న ఒకటే అది ఎలాగ స్పిన్ అయ్యి స్పిన్ అంటారు వెరీ హై స్పిన్ అలా స్పిన్ అయ్యి అయ్యి అది ఒక సంసారాన్ని సృష్టిస్తుంది మీకు అనుభవంలో ఉంటుంది అది ఇప్పుడు మనస్సు చెడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మనస్సు ఎందుకు చెడిపోతుంది ఈ అహమస్మి అనేది అది ఎలా స్పిన్ అవుతూనే ఉంటుంది ఏదేదో స్పిన్ చేస్తూ ఉంటుంది రాట్నం తిక్కితే దారాలు వచ్చినట్టుగా అలా స్పిన్ చేస్తూ ఉంటుంది అహమస్మి స్పిన్ చేసి ఇట్ క్రియేట్స్ అండ్ రీక్రియేట్స్ ఎ వరల్డ్ ఒక జగత్తుని సృష్టిస్తుంది ఆ జగత్తులో ఇవన్నీ ఉంటాయి బావ మృతులు బావులు అత్తలు మామలు కోటలు సంతానం మానవులు ఇవన్నీ ఉంటాయి బ్యాంకులు డబ్బులు వాడు ఎలా అన్నాడు వీడు ఎలా అన్నాడు మొత్తం మన గోలంతా దాంతో ఉంటుంది ఇట్స్ వెరీ హై స్పిన్ అది అహమస్మి అనేది స్పిన్ చేసి సృష్టిస్తుంది నిద్రలో ఏమీ లేవు కదండి అహమస్మి అన్నది స్పిన్ చేయాలి అదే స్పిన్ చేస్తూ ఉంది అహం అనేది ఉండి మిగతా అవన్నీ వస్తాయి ఒక సంసారం ఉందనుకోండి సంసారం అంటే ఏదో బంధ బంధమై బంధించేటువంటి విషయం విషయం ఉందనుకోండి అహమే అలా స్పిన్ చేసి దాన్ని సృష్టిస్తుంది అంచేతనే అహం స్పిన్ అయితో దాన్ని సృష్టించినప్పుడు మాత్రమే మీకు జగత్తు కనబడుతుంది లేకపోతే అసలు జగత్ అనేది It is the spin of aham. అహం ఇది ఒక్క నిమిషం ఆపండి ఒక్కసారి టెస్ట్ అంటారా ఏమంటారు వాళ్ళని గోడపదే హీ థాక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బౌద్ధులు కూడా అంటారు ఇది ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది మీకు నిమ్మనంగా తిప్పాను అనుకోండి ఏమీ ఉండదు మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అప్పుడే అదంతా సాధ్యమే కాబట్టి అహమస్మి అని ఉంటుంది ఈ అహమస్మి అవుతూ ఉంటుంది అహమస్మి స్పిన్ నా యూనివర్సిటీ డేస్ గుర్తుకొస్తాయి గుర్తుకొచ్చి అప్పుడు నేను పడ్డ కష్టాలన్ని గుర్తుకొచ్చి నా మూడంతా చెడిపోయి నేను దుఃఖపడుతూ ఆ దుఃఖము అహమస్మి అనే దాని యొక్క స్పిన్ అలాగే లేకపోతే అహమస్మి అనే దాని యొక్క స్పిన్ ఏమిటంటే టూ థౌజండ్ సెవెన్ లో నా పరిస్థితి ఎలా ఉంటుందో నేనేమో యూఎస్ వెళ్తాను అక్కడ ఇది చేస్తాను అక్కడ ఇది అని భవిష్యత్తు గురించి ఒక స్పిన్ నిర్మాణం అవుతుంది అహమస్మి స్పిన్ అవుతూ ఉంటుంది ఇంకో రకం స్పిన్ అనమాట స్పిన్ అయ్యి అది భవిష్యత్ అవుతుంది అంటే వెంటనే టెన్షన్ భయం పట్టుకుంది అహమస్మి అనేది సపోజ్ అహమస్మి స్పిన్ చేయడం మానేసిందనుకోండి స్పిన్ చేయడం మనసు ఇప్పుడు రెండు పరిస్థితులు ఒకటి లయము అంటారు అంటే నిద్రపోతాడు ఇలా కూర్చొని నిద్రపోతూ ఉంటాడు ధ్యానంలో కూర్చుంటాడు ధ్యానంలో కూర్చుని హైగా నిద్రపోతాడు మంచిది మనస్సు కొంత కామ్ అయింది కదా అంటే ఫిఫ్టీ వర్క్ చేసింది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ గురువు అని ఒకడు ఉంటాడు గురువు అంటే ఎన్ని పదాలు రెండు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ గురువు అంటే ఎంత ఎంతవరకు వచ్చాడనమాట గు ఇంకా రూ రావడం తర్వాత అయితే గురువుకి అర్థం ఏమిటి ఒక డెఫినెషన్ ఉంది ఏమిటంటే స్వంధకార సుశబ్ద స్థన్ నిరోధక అంధకారం నిరోధిత్వాత్ గురుత్యభిధీయతే అని డెఫినెషను గూ అంటే అజ్ఞానము చీకటి రూ అంటే తొలగించుట అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ గురుడంటే ఎక్కడ దాకా వచ్చాడంటే వీడు గురు దాకా వచ్చాడు అంటే ఎంతవరకు వచ్చాడు అనమాట అజ్ఞానం దాకా వచ్చాడు తొలగిత్తడు పాపి విగులుంది ఫిఫ్టీ పర్సెంట్ గురువు అంటే అజ్ఞానే అర్థం అదే ఫిఫ్టీ పర్సెంట్ తెలుసులో వాడు సో ఫిఫ్టీ పర్సెంట్ డిచ్చిలో ఉన్నాడు అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ డిచ్చిలో ఉన్నాడంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటారు డిచ్చిలో ఉన్నాడు సో ఎనీవే సో ఈ అహం అనేది స్పిన్ అయి భవిష్యత్ని భవిష్యత్తుని సృష్టిస్తుంది అహం స్పిన్ అయ్యే భవిష్యత్ అంటే అహం లేకుండా భవిష్యత్తు ఉంటుందండి ఎవడ భవిష్యత్ నా భవిష్యత్ ఇంకా ఇంకోహడి భవిష్యత్ అంటే ఆ ఇంకోహుడు వీడు అహంతో కలిసి ఉంటాడు కదా మమ అనేది ఉంటుంది కాబట్టి ఈ జగత్తు మీరు ఏదైతే అంటున్నారో అదంతా కూడా ఇచ్చేస్తే స్పిన్ ఆఫ్ అహం కాబట్టి ఇప్పుడు నేనేమని చెప్పొచ్చు ఇవ్వ ఇది డిజపేర్ అయిపోయింది ఇట్ ఇట్ ఈజ్ రియల్లీ వర్కింగ్ దీని లోపల బ్యాటరీ ఉంటుంది కాబట్టి నేను ఏమని చెప్పచ్చంటే ఇట్ జస్ట్ వెయిట్స్ ఫర్ థర్టీ సెకండ్స్ అండ్ దెన్ ప్రోసెస్ ఆఫ్ ఇప్పుడు ఏదైనా ఒక బటన్ నొక్కితే మళ్ళీ ఆన్ అవుతుందన్న యూ కెన్ యూ కెన్ రైట్ సెంటెన్సెస్ ఓపెన్ గా కూర్చుని త్రీ బటన్స్ ఉంటాయి ఆల్ఫాబెట్ ఇస్త ఇప్పుడు మీకు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రాయొచ్చు అది బటన్స్ నొక్కి అసిల తిప్పితే ఇక్కడి నుంచి తిప్పితే దే క్లెయిమ్ దట్ ఇట్ కెన్ బి సీన్ ఎట్ హండ్రెడ్ యార్డ్స్ డిస్టెన్స్ లో మీరు క్లియర్గా చూడగలుగుతారు ఆ దూరం కాబట్టి ఇక్కడ తిప్పితే హండ్రెడ్ యార్డ్స్ డిస్టెన్స్ లో వాటి ఉండగా ఇలా తిప్పేసి మీరు మెసేజ్ ఇవ్వచ్చు లేకపోతే ఒంటరిగా సేవ్ మీ అని మీరు దాన్ని ముందే ప్రోగ్రామ్ చేసుకుని వెళ్తే మీరేదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉండి అరుస్తే వినపడదు అని అనుకున్నప్పుడు ఇలా తిప్పినట్లయితే సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీరు దూరం కనపడుతుంది చీకట్లో సో ఇలాగంటివన్నీ తయారు చేస్తూ నేను ఇది నేను ఎక్కడో చూశాను చూసి అలాత శాంతికి ఉపయోగపడుతుందని కొని పట్టుకొచ్చాను మీకు అందరికీ చూపిద్దామని కొని పట్టుకొచ్చాను మీరు ఎప్రిషియేట్ చేయాలి నేను అమెరికాలో ఉన్నప్పుడు నిజంగా అమెరికాలో ఉన్నప్పుడు నేను ఇక్కడ పాఠం చెప్పబోతున్నాను వాళ్లకు ఉపయోగపడుతుంది అసలు ముందు యాజ్ ఏ టీచర్ ఐ రికగ్నైజ్ ఎ టూల్ మెథడ్ టీచింగ్ టూల్ని ఒకటి రికగ్నైజ్ చేయటం దాన్నేమో దాన్ని ఎక్కడో రికగ్నైజ్ చేశాను దేంట్లో అంటే ఏదో మ్యాగజైన్లో రికగ్నైజ్ చేశాను రికగ్నైజ్ చేసి గూగుల్ కి పోయి దీని అడ్రస్ అని పట్టుకుని వాడికి రాసి పోస్ట్ లో తెప్పించా యా ద ప్రాసెస్ ఫర్ ఇట్ అది షాపులో ఎక్కడ ఉంటుంది దొరకదు ఏ షాపులో ఎక్కడికైనా వెళ్తాం మనమే వెతుక్కోవాలి వాళ్ళ మార్చికి వెళ్ళి వెతకడానికి ఆరు నెలలు కొడుతుంది దాంట్లో ఉంటే అసలు కాబట్టి దీన్ని బై ఆన్లైనే కొనాల్సి ఉంటుంది సో వాటెవర్ కనుక దీన్ని ఈ అలాత శాంతికి చక్కటి దృష్టాంతం ఇది దీన్ని పేటింట్ చేసే కానీ దురదృష్టం గౌడపాదాచార్యులు పేటెంట్ చేయాలి పేటెంట్ చేసు కూర్చున్నారు ఇలా అన్ని పేటెంట్లు చేస్తున్నారు ఇది పేటెంట్ యూ కెన్ సీ దేని నెంబర్ ఫర్ పేటెంట్ ఉండాలి యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ ఎవరింగ్ ఎనీవే దీని గురించి ఇదే ప్యాకింగ్ ఇస్ పర్ఫెక్ట్ సో అహంకారా దేశ కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనపడ్డ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ లైట్ ఆ యొక్క స్పిన్ అని అదేవిధంగా అహం అహం స్పిన్ చేస్తే జగత్తు దిగ్విభాగము కూడా అహం యొక్క స్పిన్నే తూర్పు పడమర ఎడమాపుడి ఇవన్నీ అహం యొక్క స్పిన్నే కదండి ఎడమాపుడి ఇవన్నీ అహం మంచి చెడు ఎవ్రీథింగ్ ఈజ్ ద స్పిన్ ఆఫ్ వాల్ ఆపోజిట్స్ అదే స్పిన్ ఆఫ్ అహం అని చేతనే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఈ సర్వము కూడా అహం మాత్రమే అని చెప్పచ్చు అదే అంటే దాన్ని నిషేధించి చెప్పాలి బాధాయాం సామానాధికరణ్యం ఎక్తసేపటికి బాధ బాధాయాం సామానాధికరణ్యం ఈస్ ది లేకపోతే ఏమైపోతుందంటే విశేష విశేష భావంలో పడిపోతుంది జగత్తు దేవునికి శరీరం అని దేవుడికి కూడా శరీరం ఉంటే ఆయన ఫుల్ షాట్స్ లోకి తీసుకుంటూ ఉండాలి అదే అది కుదరదు శరీరం శరీరం అంటే ఏంటండి శీరియతే శరీరం ఏది శిథిలం అయిపోయేదో అదే శరీరం కదా కూడా శరీరం ఉందంటే మన శరీరంలోకి ఉండే పాటలు కొంచెం మనకు ఉన్నంత ఉండకపోవచ్చు దానికి ఆయనకుండే లెవెల్లో ఆయనకుంటాయి తర్వాత ఇంకోట బాగా ఇప్పుడు డైనోసార్కు బాడీ ప్రాబ్లమ్స్ మనకు ఉండవు కానీ మనకుండేవి దానికి ఉండవు కాబట్టి డైనోసార్ మనకంటే ఐటీస్ ప్లేస్ నేనే బెటర్ సిచ్యువేషన్ అని చెప్పడానికి వీల్లేదు ఏనుగు చాలా అదృష్టవంతమైంది పెద్ద దేహం ఉందని అనడానికి వీల్లేదు చీమ చాలా దురదృష్టవంతురాలు ప్రసవంత దేహం ఇవిగా నాకు సరే ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎ స్మాల్ బాడీ కొన్ని ఉంటాయి అవి ఏనుక్కుండవు కాబట్టి దేవుడికి జగత్తు శరీరం అంటే దేవుడికి కొన్ని కొత్త రకం సమస్యలు ఉంటాయి మనకి లేని సమస్యలు ఆయనలేవో ఉంటాయి అంత పెద్ద దేహం మీద చాలా సమస్యలు అదే సో జగత్తు దేవుడికి విశేషణం ఎన్నడం కాదు జగత్తు దేవుడు ఎందుకు కల్పించబడినది కాబట్టి అంటే మహాత్ములు అంటారు నహీ హుతే హుయే భీ భాస్క్రహే హస్తవంగా లేకున్నా కనబడుతూ ఉంటుంది అదే మాయ ఎందుకు మాయ మాయ అంటూ ఉన్నాం ఇందు ఇదే మాయ దీనికంటే పెద్ద మాయ ఇంకేముందండి అక్కడ హ్యాపీ బర్త్డే ఉందండి అక్కడ ఏముందండి హ్యాపీ బర్త్డే Happy birthday, you see. You see. How do you see? If a girl knows happy birthday, she says, what could be the reason for it? She said, if she said happy birthday, she said, she said, how do you see? She said, how do you see? She said, how do you see? She said, how do you see? It is a trick, it is an elaborated trick of the senses and the mind. Kanno, a light karenālane, the large pump is stone. A karenālā pampiṁcata nalho, sequence, sequential the pump is stone, in time pump is stone, a flow. Flow, you know, uh, nalā upe ranukkondai, nilu large stone type. Anni nilu okhe sara cheo, bucket nilu okhe sara rao. ఒక ఫైవ్ మినిట్స్ టైమ్ లో బకెట్ నీళ్లు వస్తాయి అదేవిధంగా ఇక్కడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎ ఫ్యూ సెకండ్స్ మీ రెటీనామీ పడతాయి అంతే జరుగుతున్నది ఇక్కడ నుంచి కాంతి కిరణాలు వస్తాయి అంతే హ్యాపీ బర్త్డేలు కూలు రావు కాంతి కిరణాలు వస్తాయి అండ్ అవి రెటీనామీ పడతాయి సీక్వెన్షియల్ గా పడతాయి ఒక దాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్ గా పడతాయి పడ్డప్పుడు వాటిని ఆప్టికల్ సెన్సేషన్స్ కింద మారతాయి వాటిని మైండ్ ఇంటిగ్రేట్ చేస్తుంది మైండ్ లో హ్యాపీ బర్త్డే సంస్కారం ఉండాలి ఇంగ్లీష్ వచ్చిన వాడు అయి ఉండాలి వాడు ఇంగ్లీష్ అక్షరాలు వచ్చిన ఉండాలి అసలు అక్షర సంస్కారం ఉండాలి ఇవి లెటర్స్ అని లెటర్స్ అనేవి ఉంటాయని అవి లాంగ్వేజ్ కి సంబంధించినవని ఈ లాంగ్వేజ్ నాకు వచ్చిందని నేను భాషా జ్ఞానం గలవాడినని ఇంత సమాచారం సంస్కారాలు మీలో ఉండాలి ఉండి ఆ ఇంగ్లీష్ సంస్కారం కూడా ఉండి బర్త్డే సంస్కారం ఉండాలి హ్యాపీ అనే పద సంస్కారం ఉండాలి ఇన్ని సంస్కారాలు ఉంటే so what is already there in your mind with a trick of senses and the mind sense organ in the mind you see kavithu kuni meeru choosina happy birthday akkadu undi ee lo unnadi meeru choostunna jagattu ee lone undi it is it is a spin of aham adhe akara aham adeshama yokka rahasyamadi vaishyadarulu em antaro chuddam asmat punaha చిన్న ప్రతిష్ఠిత ఇది ఉచ్యతే అవతారిత యస్మాత్ అంతవరకు అవతారి ఏమండి ఆ భూమకి దేని ఎందు ప్రతిష్ట లేదు అని అని చెప్పారు మీరు ఇప్పుడు ఈ కాంతికి దేనిలో ఉంది ప్రతిష్ట హ్యాపీ బర్త్డేలో ఉందా కూలో ఉందా ఎక్కడుందో దాని ప్రతిష్ట Millions of sentences say it to that. The number of sentences you can create and recreate is endless. In the case of permutations and combinations, it is limited on to me. So 36 syllables maximum of a sentence may write. So limit on to me then. 36 syllables may write. So sentence. All the sentences will write. You cannot calculate it. ఇన్ఫినిట్ సెంటెన్సెస్ కౌంట్లస్ సెంటెన్సెస్ రాయిట్స్ అవన్నిటినీ ఇదే సృష్టిస్తుంది ఒక స్పెక్ ఆఫ్ లైట్ సృష్టిస్తుంది హౌ బై రొటేటింగ్ అండ్ రొటేటింగ్ యాజ్ ఇట్ it ఇట్ క్రియేట్స్ అండ్ రీక్రియేట్స్ దట్ ఈ వాట్ ఆత్మ చైతన్యం డర్స్ ఆ భూమ ఎగ్జిస్టెన్స్ అబ్సొల్యూట్ అది మైండ్ లో రిఫ్లెక్ట్ అయి పరిచ్ఛన్నమైన చైతన్యంగా prakatamayi, కాన్షియస్నెస్ రూపంగా ప్రకటమై ఒక స్పెక్లాగ్ ప్రకటమై ఇట్ స్పిన్స్ అండ్ స్పిన్స్ అండ్ స్పిన్స్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎ హోల్ వరల్డ్ బిఫోర్ యూ యాజ్ దో బిఫోర్ యూ ఇట్ నాట్ బిఫోర్ యూ బిఫోర్ యూ అని అన్నానికి ముందు ఈ దేహము నేను అనేది కూడా రావాలి అని దేహము దేహాధ్యాస లేకుండా జగత్తు కనపడదు జగత్తు దేహము అన్ని కలిసి ఒకేసారి వస్తాయి ఇది ఒక పెద్ద ఎలాబొరేట్ ట్రిక్ కాబట్టి ఈ జగత్తుకి ఆ భూమయందు ప్రతిష్ట ఉన్నది కానీ భూమ కనబడుతోంది కానీ జగత్తు ఆ భూమకి దేని ఎందు లేదు రెండవది ఉంటే కదా భూమకి రెండవది ఉండాలి అది స్వతంత్రమైన సత్వ కలదై ఉండాలి దాని కొంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇది వెళ్ళి దాని మీద కూర్చుందని చెప్పచ్చు అసలు రెండోదే లేనప్పుడు ఏది ఎక్కడ ప్రతిష్ఠితం కాబట్టి దేని దానికి ప్రతిష్ట లేదు అని చెప్పారు ఆయన నవాస్వే తన మహిమలోనే ప్రతిష్ఠితమైందేనో మాటని పోనీ అది మాత్రం ఎందుకు లేవాయా దానికి దేని ఎందుకు ప్రతిష్ట లేదు అని చెప్పారు ఎందువలన అంటే యస్మాత్ ఎందువలనగా అయా అంతా అదే ఉంది గనక సహస్తా సూమా అధస్తాత్ నద్వ్యతిరేకేణ అన్యత్ విద్య దాని మీద కూర్చోవాలన్నా దాని మీద ప్రతిష్ఠితం అవ్వాలన్నా దానికంటే భిన్నంగా అధస్తాతి కింద ఏదైనా ఉండాలి పూర్వానికి ఓ ప్రశ్న భూమి దేని మీద నిలబడి ఉన్నది అని అడిగారు దీన్ని హాకింగ్ పుస్తకంలో కోర్ట్ చేశాడు ఒక జోకు ఆస్ట్రా జోక్ అనే ఆస్మానమీ జోక్ అని అన్నాను కదా అని మీరు నమ్మకపోవచ్చు లేదా నేను చెప్పిన తర్వాత యూ మే నాట్ లాఫ్ అయితే యు మే నాట్ లాఫ్ ఇన్ ది సెన్స్ దాట్ నేను జోక్ బాగా చెప్పలేకపోవచ్చు లేకపోతే దాంట్లో ఉండే ఆ సటిల్ జోక్ ని మీరు అంత జోక్ అని అనుకోకపోవచ్చు ఫటెవర్ సో భూమి దేని మీద నిలబడింది భూమికి ప్రతిష్ట ఏమిటి కింద పడిపోవట్లేదు కదా భూమి అన్ని కింద పడిపోతున్నాయి పైకి ఎదనే సార్ కొంత కింద పడిపోతుంది అలా కింద పడిపోతుందంటే మరి భూమి ఎక్కడికి పడుకోవట్లేదు భూమి అలా ఆకాశంలోనే ఉంటుంది కింద పడిపోవట్లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే భూమిని ఎవళ్ళో నెత్తికి పెట్టుకు మోసుకున్నారు మామూలుగా మనం వింటూ ఉండే కథలే కదండి ఎవళ్ళు మోసుకున్నారు ఎవరు మామూలుగా మీరు తరచుగా వినే కథ ఏంటంటే ఆదిశేషుడు మోసుకున్నాడు ఆయనకి ఓ పాము మోసుతోందనమాట ఆయనకి వెయ్యి పడగలు ఉంటాయి అది ఒక ప్రతిష్ట భూమికి ప్రతిష్ట భూమికి కాదు బ్రహ్మాండానికే ప్రతిష్ట అది మంచిది అదొక సింబాలిజం గా తీసుకోవాల్సి ఉంటుంది బట్ మన పురాణ స్టోరీ చెప్పి మహాత్ములు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏ సింబాలిజమో అక్కర్లేదు లీటరల్ గా చెప్పుకుంటూ పోతారు ఆదిశేషుడు మోసేస్తున్నాడు అలాగా ఓ పాముంది పాము మోస్తున్నాడు అన్నట్టుగా చెప్తారు అప్పుడు ఆయన్ని ఓ ప్రశ్న అడగాల్సి ఉంటుంది ఏమని ఆ పాము ఎక్కడ ఉన్నది భూమి సరే ఆ పావు నెచ్చింది పాము ఎక్కడో కదా అని ప్రశ్నలుగా ఇలాగే భూమండలము దేని మీద ఉంది అంటే తాబేలు మీద ఉంది అని ఒక అమ్మగారు చెప్పారు ప్రసంగంలో స్టీఫన్ హాకింగ్ కోట్ చేస్తాడు అంటే ఆ తాబేలు ఎక్కడుంది అని అడిగాడు ఇంకోడు అడిగితే ఆ తాబేలు ఎక్కడుండడు మొహం ఇంకో తాబేలు మీద ఉంది అని చెప్పింది అంటే వారికి డౌట్ వచ్చి అమ్మగారు ఆ తాబేలు ఎక్కడుందని అడిగారు ఆడు ఇంకో తాబేలు చాలు చాలులే కూర్చో ఆ కింద అన్ని తాబేళ్ళలే అని చెప్పింది ఆవిడ అది అది కథ స్టీఫిన్ హాకి పోటీ చేసింది అది కింద దాకా ఏ కింద దాకా ఇదే కథ అంటే ఏమిటి అంటే ఆవిడికి అంతకంటే ఎక్కువ ఆలోచించదు ఆవిడికి బాగా ఆలోచించి పెట్టి చెప్పింది సో ఆ విధంగా ప్రతిష్టకి రెండు ఉండాలి ఒకటి ఉండి దాన్ని నెక్స్ట్ మీద ఇంకొకటి కూర్చోవాలి కానీ అధస్తాతి కింద ఏది లేదండి అయ్యో కిందనేది ఏమిటండి కిందనేది కూడా భూమయే భూమ భిన్నంగా ఇంకొకటి లేదు అంటే దిగ్విభాగం ఏదైతే ఉన్నదో అది కూడా భూమయ్యే కాబట్టి అధస్తాత్ దాని క్రింద ఏది లేదు క్రింద అనేది నువ్వేమనుకుంటున్నావో అది కూడా భూమయే అంటే తద్వ్యతిరేకైన అన్యత నై విద్యతే భిన్నంగా మరి ఒకటి ఉండాలి ఉంటే అది క్రింద పైన మరొకటి లేనే లేదు సమానం కాబట్టి అధస్తాత్ అని చెప్పిన చెప్పినట్టుగానే ఉపదిష్టాత్ అనేది కూడా మనం సేమ్ అర్థంలో చెప్తాం కింద లేదన్నట్టుగానే పైన కూడా లేదు సతి భూమ్న అన్యస్మిన్ భూమాి ప్రతిష్ఠిత సత్ నదస్తి భూమ్న అన్యస్మిన్ సతి భూమ్న అంటే పంచమే భూమ కంటే మరి ఒకటి భిన్నమైనది మరి సతి ఉన్నట్లయితే అప్పుడు భూమ ఆ మరో దాని ఎందు ప్రతిష్ఠితమై ఉంటుంది మరొకటి ఉండాలి కదండి కానీ నతు తదస్తి ఆ పరిస్థితే లేదు భూమ కంటే భిన్నమైనది మరొకటి లేనే లేదు అటువంటిప్పుడు భూమ ఇంకొక దానిపై ప్రతిష్ఠితమై ఉండుతా అనేది సో ఇట్ ఇట్ ఎండ్స్ ఇన్ దాట్ ఇప్పుడు జగత్తుంది లేకపోతే రూపము జగత్ అంటే ఉంటే జగత్తు జగత్ అన్నమే కానీ రూపమేగా రూపం ఈ రూపం ఎక్కడ ఉన్నది రూపం ఎక్కడుంది కంటియన్ కన్నుంటేగా రూపం ఉంటది రూపానికి ఆశ్లీయం ఏమిటి ప్రతిష్ట ఏమిటి కన్ను కన్నుకు ప్రతిష్ట ఏమిటి మనస్సు మనస్సుకి ప్రతిష్ట ఏమిటి బుద్ధి బుద్ధికి ప్రతిష్ట ఏమిటి అహంకారం అహంకారానికి ప్రతిష్ట ఏమిటి అహంభావము అహంబుద్ధి అహంభావం అంటే కూడా నిజానికి తెలుగులో పైగా అహంభావం ఎక్కువగా అంటూ ఉంటాం అదో పెద్దది ఇబ్బంది కాబట్టి వేదాంతుల అహం అహం ఇది అస్తి భవతీతి భావ అలా చెప్పరుగా అహంకారం అనే అర్థంలో అహంభావం ఆడిస్తూ ఉంటాం కాబట్టి నేను అహంభావం అంటే అది ఎవరైనా మిసంతృష్ణం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అహంకారమునకు ప్రతిష్ట ఏమిటి అహంబుద్ధి అహంబుద్ధికి ప్రతిష్టమిటి అప్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అసత్ అది ప్రతిష్ట అహంబుద్ధి నీటిలో కనపడే ప్రతిబింబానికి సూర్య ప్రతిబింబానికి ప్రతిష్టమిటి సూర్యబింబం కాబట్టి అహంబుద్ధికి ప్రతిష్టేమిటి ఆత్మ చైతన్యం భూమ ప్రతిష్ట ఆ భూమకి ప్రతిష్ట ఏమిటి ఇంకా దానికంటే భిన్నంగా ఏం లేదు అన్ని కవర్ అయిపోయాయి ఇంకొకటి ఉంటే అది ప్రతిష్ట అనే ప్రసక్తి ఉంటుంది ఇంకొకటే లేదు నటు కాబట్టి అదే అంటున్నారు సేవ అంతా అదే కదండి అంతా అదే అయినప్పుడు ఆకాశము సర్వమును తన కలిగి ఉన్నది ఆకాశం కంటే భిన్నంగా ఏమీ లేనే లేదు ఇప్పుడు ఈ ఆకాశానికి ప్రతిష్ట ఎక్కడంటే ఏం చెప్తారు సర్వానికి ప్రతిష్టాకాశం ఆకాశానికి ప్రతిష్ట భూతాకాశానికి ప్రతిష్ట చిత్తానికి ప్రతిష్ట చిదాకాశానికి ప్రతిష్ట పరమాకాశము అప్సల్యూట్ ఇంకా ఇంకా దానికి ప్రతిష్టమేరే ఏమీ లేదు నటు తదస్తి అతచిత్ ప్రతిష్ట కాబట్టి ఈ విధంగా ఆత్మ లేకపోతే పరబ్రహ్మ ఎక్కడా కూడా ఇతరమునందు ప్రతిష్ఠితమై లేదు ఇతరమునందు ప్రతిష్ఠితమై లేదు అంటే ఇతరమే లేదు అనే అభిప్రాయం అనమాట ఎత్ర న్య పశ్యతీతి అధికరణతాధికర్తవ్యతానిర్దేశాత్ సేవాధస్థాతి పరోక్ష నిర్దేశాత్ ద్రష్టుర్జీవాదన్యో భూమా సశంకా కిన్మా భూత్ సరే అక్కడికి భూమా సర్వం అని చెప్పాం ఇప్పుడు చూడండి రెండు వాక్యాలున్నాయి ఇప్పుడు శృతి ఏం చేస్తోందంటే వాక్యములతో చెప్ప శక్యము కాని తత్వాన్ని వాక్యాలతో బోధిస్తుంది అటువంటిప్పుడు ఇప్పుడు వాక్యాలతో చెప్పగలిగేదైతే దెబ్బలాట లేదు వాక్యాలతో చెప్పలేనిది దాని దగ్గరే దెబలాట భేదాభిప్రాయం అక్కడే ఈ బృహదారం యొక్క ప్రథమ వాల్ంలో ప్రారంభంలో శంకరుడు ఈ మీమాంస చేస్తారు ఇప్పుడు అయంఘట అనే దాని చోట అయంఘట అంశంలో బౌద్ధులకి వేదాంతులకి సాంఖ్యులకి తార్కికులకి భేదాభిప్రాయాలు ఏముంటాయండి ఏముండవుగా వ్యవహారంలో ఇది కుండా ఇది కాఫీ ఇది టీ ఇది భోజనం దీంట్లో దెబ్బలాటే ఉంది అందరూ అంగీకరిస్తారు కానీ స్వర్గం ఉన్నదా లేదా అనేప్పటికీ తార్కికులను ఉందంటారు సాంఖ్యులను స్వర్గం లేదంటారు బౌద్ధులు అవి ఏం లేవంటారు ఎవరికి దోచినట్టు వాడు మాట్లాడతారు అది పరోక్షం దాని విషయంలో వేరువేరు భావాలు ఉంటాయి ఎవడి ధోరణి వాడుతుంట అలాగే ఆత్మ విషయంలో కూడా ఆత్మ ప్రత్యక్షం కాదు పరోక్షం కూడా కాదు కానీ ప్రత్యక్షం కాదు ప్రత్యక్షం కాకపోయేప్పటికీ ఆత్మ ఉందనొకడు లేదనొకడు ఉంది గాని ఈ రకంగా ఎవడితో చిన్న ధోరణిలో వాడు ఉంటాడు వాస్తవంగా శబ్దముతోటి ఆత్మస్వరూపాన్ని బోధించటం సంభవం కాదు అయినా మరి బోధించాలి శృతి బోధించాలి కదండి ఎలా బోధిస్తుంది శబ్దాన్ని ఉపయోగించి బోధింది అదే ఆశ్చర్యం ఆశ్చర్యమద్వదతి తథైవ చార్ శబ్దంతో చెప్పశక్యం కాని తత్వాన్ని వీడు శబ్దాన్ని ఉపయోగించి చెప్తూ ఉంటాడు అదే ఆశ్చర్యం శబ్దంతో చెప్ప శత్యం కాని తత్వాన్ని ఇంకొకడు కూర్చుని వింటూ ఉంటాడు అదే ఆశ్చర్యం వినీది శబ్దమే కదా అది శబ్దానికి దొరకని దాన్ని శబ్దం ద్వారా వింటాడు వీడు శబ్దానికి దొరకని దాన్ని శబ్దం ద్వారా చెప్తాడు వాడు కాబట్టి ఏవో వీటినే మిస్టేక్ స్టేట్మెంట్స్ అంటారు అంటే స్టేట్మెంట్స్ కొంత సూచనారూపంగా ఉంటాయి కానీ ఇటమిత్తంగా చెప్పడానికి కష్టం ఉంటుంది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఎత్ర అన్యత్ న పశ్యతి సో ఎత్ర మనం చూసాం అదేనా వాక్యం అంటుంది నాణ్య పశ్యతి ఎత్ర నాణ్యపశ్యతి అన్యత అంటే అదే దేని ఏ భూమయందైతే ఇతరమును చూడడు అని వాక్యం ఉన్నది ఇప్పుడైతే ఆ వాక్యం దాని కాబట్టి ఆ వాక్యాన్ని ఆ తత్వ ఏకత్వాన్ని బోధిస్తున్న సందర్భంలో చెప్తున్న వాక్యం అంతేగాని అది ఏకత్వ బోధకమైన వాక్యం కానీ ఇప్పుడు అదే కింద ఉంది అదే పై ఉంది అదే మూడు ఉంది ఇక్కడ ఇదంతా ప్రకరణం అంతా మీకు ఎలా కనపడుతోంది ఏకత్వ బోధక ప్రకరణం ఏకత్వ బోధక ప్రకరణంలో ఎత్ర ఉంది కాబట్టి దాన్ని యథోచితంగా అర్థం చేసుకోవాలి అన్యత్ అని కాబట్టి దాన్ని కూడా యథోచితంగా అర్థం చేసుకోవాలి ఏమిటి యథోచితం అంటే ఏమిటి అంటే అజ్ఞానావస్థలో ఉండేటువంటి అధికరణ అధికర్తవ్యత భావం ఏదైతే ఉన్నదో దాన్ని పునరహ పునః దాన్ని ఒకసారి మెన్షన్ చేసి రిజెక్ట్ చేస్తున్నారు అలాగే అజ్ఞానావస్థలో ఉండే అన్యత్వ భావన ఇతరము అదర్నెస్ అజ్ఞానావస్థలో ఉంటుంది దాన్ని మెన్షన్ చేసి అది లేదు అని చెప్తున్నారు అంతేగాని అదు అన్యత్ కాబట్టి ఇంకోటి ఉంది అలా అలా పెట్టకూడదు అన్య మాట కనబడితే చాలు ఈ ద్వైతాచార్యులు ఉన్నారే అన్యా అనే మాట కనబడితే చాలు అదిగో ఆ మంత్రం మాదే అంటూ ఉంటాం ఒక ఆయన మంత్రపుష్పం పుస్తకం పంపించారు నాకు మంత్రపుష్పం పుస్తకం అంటే నాలుగు పేజీలు నాలుగు పేజీలు నాలుగు పదహారుల అరవై తప్పులతో ప్రింట్ చేసి దానికి సెంటర్ పిన్ను కొట్టి అది డిస్ట్రిబ్యూట్ చేయటం ఏదో లోకోపకారం చేస్తున్నాం ఏదో ఒక భక్తిభావం మంచిదే దాంట్లో ఈశాన స్కర్మ విద్యానామన ఆకరణ ఉంటుంది అది కొట్టేసి కొన్ని అది ఇలాగ పెన్నతో కొట్టేసి పెన్నతో ఇలా ఇలా కొట్టేసి ఎంత కొట్టేసినా అడుగులు కనపడుతూ ఉంటుంది కదండీ కొట్టేస్తే కనపడటం మానేస్తుందా మంత్రం కనపడకుండా ఆగిపోలేదు ఏదో భ్రాంతి ఏదో ఏదో భ్రాంతి కొట్టేసుకో సో ఆ విధంగా ఎందుకంటే ఆ ఈశాన అనే మాట ఇష్టం కాదు అది మా మంత్రం కాదు వద్దు మంత్రం మనకు వద్దు ఇలా మాకు మంత్రం అవుతుంది అన్యహాని ఉంటే ఇదో ఇది మా మంత్రం ఇది మా మంత్రం అనేది సో ద్వాసు పర్ణ అని ద్వా నుండిగా ఇదిగో ఉంటాం సయుజాసాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్య ఇగో శంకరాచార్య అద్వైతం అంటారు అద్వైతంలో అన్యం అక్కడి నుంచి వస్తుంది అని ఈ మంత్రం ఎంతసేపటికి ఈ మంత్రమే నూట ఇరవై మంత్రాలు ఉన్నాయి ముండకంలో మిగతా నూట ఇరవై ఏకత్వాన్ని చెప్తూ ఉంటాయి ఈ ఒక్కటి అన్య అంటుంది అనేప్పటికీ మొత్తం మిగతా మంత్రాలన్నీ కూడా కార్పెట్ కిందకి తోసేసి దీన్ని ఒక్కదానికి అలంకారం చేసి మురేగిస్తానంటే అది పద్ధతిగా ఉంటుంది అలాగే ఎత్ర అన్య నాణ్య పశ్యతే అన్న చోట ఆ ప్రకరణాన్ని బట్టి ఏకత్వ బోధకంగా ఉంది శృతి శృతి ఎప్పుడు కూడా వర్ణస్సుని బోధించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ శృతి యొక్క ఆ ఆఫ్ థాట్ ఉంటుంది ఆ ఆఫ్ థాట్ ని పట్టుకోవాలి కానీ ఏటికి ఎదురీదకూడదు శృతి ఎంతసేపు ఏకత్వం వైపు ఈడ్చుకుపోతూ ఉంటుంది వీడు వెనకాల నుంచి దాన్ని దిగలాగేస్తూ ఉంటాడు వద్దొద్దు ఏకత్వం వద్దు ఏకత్వం వద్దు అని దిగలాగేస్తూ ఉంటాడు అది పద్ధతి కాదు ఆ రకంగా మంత్రాలని మన అభిప్రాయాలకు తగ్గట్టుగా ట్విస్ట్ చేయటం పద్ధతి కాదు అంచేతను ఈ వాక్యాలను చూస్తే ఇటువంటి తప్పుడు దోష ఆ గలవాడికి మరో అభిప్రాయం కలుగుతుంది ఏ వాక్యాలు ఎత్ర నాణ్యత అనే వాక్యం దగ్గర అధికరణ అధికర్తవ్యతానిర్దేశం కనపడుతోంది ఎత్ర అనే సప్తమే విభక్తి ప్రయోగించేయటం చేత ఒకటి ఉందని ఇంకో దాని మీద ఉందని అప్పుడే ఎత్ర ఉపయోగిస్తారని అటువంటి నిర్దేశం ఉంది అని ఎవరికైనా శంక కలగచ్చు అలాగే ఏవ అధస్తా అదే కింద ఉంది అదే పైనుంది అని కిందంటే ఏ కింద ఎంత కింద ఉంటే అంత కింద పైన అంటే ఏ పైన ఎంత పైన ఉంటే అంత పైన అంటే ఇది ఎలా ఉందంటే ఇది చెప్పేది ఆ పరబ్రహ్మ ఆ భూమ అదే పైన స్వర్గాది లోకాల్లో ఉంది అదే కింద సత సుతల వితల రసాతలాదుల్లో అదే ఉంది అని చెప్పాను అనుకోండి ప్రత్యక్ష నిర్దేశంగా ఉందా పరోక్ష నిర్దేశంగా ఉందా పరోక్ష నిర్దేశంగా ఉంది పరోక్షంలో ఉందన్నట్టుగా చెప్తాన్నట్టుగా దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటే ప్రత్యక్షంగా ఉందా పరోక్షంగా ఉందా పరోక్షంగా ఉంది కాబట్టి భూమని కూడా స ఏవాధస్తా స ఏవ పునస్థాత్ స ఏవ ఉపరిష్టాతం ఇలా చెప్తే అది పరోక్ష నిర్దేశం చేసినట్టుగా అనిపిస్తోంది ఎవరికైనా అటువంటి శంకరావచ్చు అక్కడ పరోక్ష నిర్దేశం లేదు సర్వమోదే అని చెప్తున్నారు కానీ ఎవరికైనా ఒకనికి ఒక బండస్వాధ్యాయుకి లేకపోతే ద్వైత ధోరణిలో ఫిక్స్ అయిపోయిన వాడికి ఇటువంటి శంఖ వస్తుంది అదిగో ఇక్కడ దేవుణ్ణి పరోక్షంగా చెప్తోంది శృతి మీకు మీరు గమనించరో లేదో అంటే వేదాంత ఫిలాసఫీలో ఇటువంటివన్నీ కూడా గమనించడం అది ఫిలాసఫర్ యొక్క లక్షణం ఫిలాసఫీ అంటే అదే కదా సూక్ష్మమైన విషయాలను కూడా పట్టుకుంటూ ఉండటం మానవ స్వభావం ఎలా అవుతుందంటే దేవుడు పరోక్షంగా ఉండాలి అలా ఉండడాన్ని ఇష్టపడతార్థాలు దేవుడు మన ముందు ఉన్నాడు అనేది ఇష్టపడతాం నిజానికి దేవుడు మన ముందు ఉన్నాడు అని కనుక మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి చెప్తే వాళ్ళు మరణ శిక్షణ విధిస్తారు అవునండి పట్లా ఇస్తారండి ఎవడు మన ముందు ఉండడం ఏంటి ఎవడు అక్కడెక్కడో ఉన్నాడు హెవెన్లో ఉన్నాడు పట్లా ఇస్తారు క్రిస్టియన్ థియాలజీలో ఎన్నటికీ ఒప్పుకోరు దేవుడు మనం ఉండం ఓ గాడ్ ఇన్ హెవెన్ ప్రార్థన ఓ గాడ్ ఇన్ హెవెన్ అని ఓ గార్డ్ అని కాదు ఓ గార్డ్ అంటే ఈ చుట్టూ ముట్టు చూసేటువంటి లక్షణం వీడికి ఉంటుందని దాన్ని కట్ కోసం ఓ గాడ్ ఇన్ హెవెన్ అని పిలుస్తారు వాళ్ళు దాన్ని తెలుగులో అనువాదం చేసేప్పుడు పూర్తి అనువాదం చెప్పంటారా వద్దులేండి నేను విన్న అనువాదం అది వన్లండి దాని అనువాదం ఏంటంటే ఓ దేవా కాదు ఓ దేవాదు పరలోకమునందలి దేవా పరలోకమునందలి ఓ దేవా నేను అడిగాను ఏమంటే ఓ దేవా అనకూడదు అని వివే అనకూడదు పరలోకమునందలి ఓ దేవా అనే అన్నారు అదేమండి అంటే అవును గాడిన్ హెవెన్కి అనువాదం ఇది హెవెన్ అంటే పరలోకం అంటే పోనీ దేవుడు అంతటా ఉన్నాడు దేవుడు అంతటా ఉండడం అని కాబట్టి మనకి మన హిందూ ధర్మంలోనే కృష్ణుడు ప్రైమరీ కాదు సెకండరీ నారాయణుడు ప్రైమరీ అని చెప్పేటువంటి కల్ట్ ఒకటి ఉంటుంది నారాయణుడు ప్రైమరీ కాదు కృష్ణుడే ప్రైమరీ అని చెప్పే కల్ట్ ఇంకోటి కృష్ణుడు ప్రై ప్రత్యక్షం అంటే మన ముందు ఉంటాడు మన ముందు హిస్టారిక్ ఫిగర్ కదా ఇప్పుడు ఒకప్పుడు తిరిగి అడిగి ఉంటుంది వెరేజ్ నారాయణుడు అంటే పెర్మనెంట్ గా వైకుంఠంలోనే పెట్టేస్తాం కదా కాబట్టి సో ఇటువంటి పరోక్ష బుద్ధి మనిషికి ఇష్టమవుతుంది చాలా మంది పరోక్షంగా ఉంటేలాగా ప్రత్యక్షంగా కావాలి మా కానీ నీవాళ్ళు ఒకళ్ళు ఉంటారు రేషన్ లిస్టు వాళ్ళు దేవుని మా ముందు నిలబెడితే నేను నమ్ముతాను అయితే నమ్మవాలి ఇంకొకళ్ళు దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది అదేమిటంటే దేవుడు ఎప్పుడు పరోక్షమే దేవుడు ప్రత్యక్షం అంటే మేము ఒక్క ఎవరెప్పుడు పరోక్షమే వైకుంఠంలో ఉంటాడంత మరి దేవాలయము అంటే ఒక రకంగా దేవుని యొక్క పరోక్షత్వాన్ని కాంప్రమైజ్ చేస్తేనే దేవాలయం అవుతుంది దర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ అంచేతనే దేవాలయాల్లో రెండు రకాల దేవాలయాలు స్వయం దేవాలయాలు మామూలుగా మనుషులు కట్టిన దేవాలయాలు దేవతలు దేవాలయాలు అంటూ ఇంకా మీకు ఇంకా దేవాలయం అనే కాన్సెప్ట్లోకి వెళ్తే అది అలాగా పెరిగిపోతూ ఉంటుంది విస్తరించేస్తూ ఉంటుంది ఐడియా ఐడియా ఐడియా ఐడియా అలా అలా విస్తరించేస్తూ రాముడు నవమి పూజ ఎప్పుడు చేయాలరా అంటే అష్టమీ విద్ధం కాకూడదు అంటాడు విద్ధమంటే పాడు చేయబడ్డం దాన్ని విద్ధం అంట ఇప్పుడు ఉప్పు పాలల్లో వేశారనుకోండి పాలు విద్ధమైపోతాయి అంటే పాడు పాడైపోతాయి అష్టమీ విద్ధం కాకూడదు నవమి ఆరో తారీఖు శ్రీరామనవమి చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఆరో తారీఖు నవం ఉంది కానీ అష్టమీ విద్ధమైపోయింది అష్టమి చేత పాడు చేయబడింది కాబట్టి ఆ రోజు చేయబడింది అష్టమి నవమిని పాడి చేయడం ఏమిటండి కాలం మీరు శాస్త్రం జాగ్రత్తగా చూస్తే కాలంలో అవయవాలన్నీ కల్పితమునే కాలంలో అవయవాలు కల్పితాలు కాబట్టి కాలమే కల్పితం అనుకోండి ఓ పక్క నుంచి కాబట్టి కాలం సత్యం కాలంలో అవయవాలు సత్యం అష్టమి అనే కాలం వేరు నవమి అనే కాలం వేరు నవమి పవిత్రమైన కాలం అష్టమి అపవిత్రం ఈ అపవిత్రమైన కాలము తాను అపవిత్రంగా ఉండడమే కాకుండా నవమిని అది పాడు చేసేస్తుంది కాబట్టి ఆరో తారీఖు అష్టమి నవమిని పాడు కాబట్టి ఆ వేళ రాబడి కళ్యాణం చేయకూడదు ఏడో తారీఖుని చెయ్యాలి ఇది శాస్త్రం ఈ శాస్త్రం ఉంది మీరు ప్రశ్న అడక్కకూడదు ఇందాక చెప్పారు తాబేరు మీద ఉందని అమ్మగారు చెప్పారని ప్రశ్న అడకూడదు ప్రశ్న అడిగితే చికాకొచ్చేస్తుంది కాబట్టివంటి ధోరణిలో ఉంటారు దేవుడు స ఏ వాధస్తాదంటే దేవుణ్ణి పరోక్షం చేసి పెడతారు సో ఇది ఆశంక రెండు ఆశంకలు ఒకటి దేవుడు ఎక్కడో చోట ఉన్నాడు అధికరణ అధికర్తవ్యతాభావం ఎక్కడో చోట ఉండాలి దేవుడు ఎక్కడో ఉన్నాడు క్షీర సముద్రంలో ఉన్నాడు దేవుడు క్షీర సముద్రంలో ఉంటే దేవుడు గొప్ప అవుతున్నా క్షీర సముద్రం గొప్ప అవుతున్నాడు క్షీరసముద్రమే గొప్ప ఒక దృష్టికోణంలో ఒక దృష్టికోణంలో క్షీర సముద్రమే గొప్ప అవుతుందండి దేవుడికి ఆశ్రయాన్ని ఇచ్చింది కాబట్టి వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అంటే ఇప్పుడు దేవుడు గొప్పవాడే మరి దేవుడిని తన ఎందు కలిగి ఉన్న వైకుంఠం కూడా గొప్పదే భారతదేశంలో ఢిల్లీ గొప్పదా పంజాబ్ కలకత్తా గొప్పదా ఢిల్లీ గొప్పది ఎందుకని ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అక్కడ సీట్ ఆఫ్ గవర్నెన్స్ అక్కడ ఉంటుంది ఢిల్లీ గొప్పది అంచేతనే రాజధాని ఎక్స్ప్రెస్లు ఉంటాయి కానీ కలకత్తా ఎక్స్ప్రెస్లు అనేవి రాజధాని ఎక్స్ప్రెస్లు ఉన్న స్థాయిలో ఉండవు రాజధాని ఎక్స్ప్రెస్ అంటే ఇది ఇస్ ద స్పెషల్ థింగ్ ఇదే మహారాజా హోతాహె కలకత్తాలో ఏముంది కాబట్టి వైకుంఠ ఈజ్ సంథింగ్ స్పెషల్ వైకుంఠ ఈజ్ గ్రేట్ అటువంటి అధికరణ అధికర్తవ్యత భావాన్ని ఎవడైనా భావన చేసే అవకాశం ఉన్నది ఏదో ఉపాసన కోసం భావన చేస్తే తప్పు కాదు ఇక్కడ జ్ఞానం కదా ఇది అలాగే పరోక్షత్వ భావాన్ని హుమా బ్రహ్మ పదార్థం ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థం అన్నాడంటే అయిపోయింది అది దాన్ని తగలబెట్టేసాడు అన్నమాట బ్రహ్మ పదార్థం ఏంటండి అది ఏమన్నా ముద్దేటండి పిల్లి ముద్దలాగా ఏమన్నా బ్రహ్మ పదార్థం ఏంటి అంత ఎక్కడైనా ఒక్క చోటు చూపించండి బ్రహ్మ పదార్థ అనే మాట నాకు మొత్తం శాస్త్రంలో ఒక్కచోట చూపించండి మీరు ్రహ్మ అది ఆత్మది దాన్ని పదార్థం చేసి కూర్చోబెడితే ఇట్ ఈస్ వెరీ అన్ఫే అంటే దాన్ని పరోక్షత్వం చేసేట బ్రహ్మ పదార్థం ఉంది అంటే పరోక్షం అయిపోతుంది సో ఎనివే అటువంటి భ్రాంతి ఎవరికైనా కలగచ్చు రెండు రకాల భ్రాంతి అధికరణాధికత్వేత భ్రాంతి పరోక్షత్వ భ్రాంతి కశేచి अला कलू कत्या विस्मता अथाथ अनर अहंकारादेश अहंकार अहंकारेण आदिश्य अहंकारादेश भूमा अर्व भूमये अ ఇప్పుడు ఆ భూమని రిప్లేస్ చేస్తాం ఏమని తో రిప్లేస్ చేస్తాం సర్వము అహం అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఇది పరోక్షమనే భ్రాంతి తొలగిపోతుంది తర్వాత అధికరణ అధికర్తవ్యత భ్రాంతి కూడా తొలగిపోతుంది ఎందుకంటే భిన్నంగా ఇంకొకటి ఉంది నేను భిన్నంగా ఉన్నాను అంటే జగత్తు కూడా భిన్నంగానే ఉంటుంది అనేటువంటి ధోరణి నుంచి వీణ్ణి పక్కకి పెట్టగలిగితే అహంకార అహంకారాదేశం చేసి అప్పుడు వాడికి ఆ భేదబుద్ధి తొలగిపోతుంది అందుగురించి సహా తీసేసి అహం పెడుతున్నాను అథాత అహంకారాదేశ అని శృతి ఆదేశ అంటే ఉపదేశ సో అహంకారేణ ఉపదిశ్యతే తృతీయ విభక్తి తృతీయ విభక్తి అంటే ఆ రూపంగా ఇథంభూతలక్షణే తృతీయ ఆలక్షణంగా ఉపదేశం చేస్తోంది శృతి అహంకార రూపంగా అహంకార అంటే మళ్ళీ ఇందాకనే మనం చేసినట్టుగా అహంబుద్ధి రూపంగా సో అంటే ఏమిటనమాట సహా తీసి అహం పెట్టుకోండి అంటే కింద ఏమున్నది నేను పైన ఏమున్నది నేను నేను అంత నేనే అట్ ఏ థింక్ కాదు అంటే నమ్మడం అనే పాయింట్ గా తెలుసుకోవాల్సిన సమాచారమే కానీ విస్మయం కలుగుతుంది ఎలాగబ్బా అని విస్మయం కలుగుతుంది తప్పు కాదు విస్మయం కలగటంలో కానీ ఆ విస్మయం కలగటానికి హేతులు ఏమిటో తెలుసుకోవాలి ఎందుకంటే ఆ విస్మయము అది ఆటంకం కదా అది మనకి సర్వము నేనే అనేది అనుభవానికి రావటంలో ఆటంకం అయిపోతూ ఉంటుంది అది ఎందుకు వచ్చిందంటే మనకి చాలా దృఢమైన పరిచ్ఛిన్న భావం ఉంటుంది నేను ఇక్కడ ఉన్నాను ఇంకెక్కడా లేను ఇక్కడ ఉన్నాను i tell you your body is limited not you ipudu chudandi nenu body ankonde i am the body nenu i am the body ante mottham jagat anta kuda nannu mingeshi am tundigadu mingesindi already mingeyadu ante etundi kanapadakunda podam dan dantlo vilinam ayipoy kanapadakunda podam adhe kada mingeyadu antenu సో రాక్షసుడు ఇంగేసాడు అంటే వీడి వీడి ఆ కడుపులో పోయి ఇంకా కనపడకుండా ఈ పేడు ఎక్కడో మిస్ అయిపోయాడు ఎక్కడో పడిపోయాడు అంత మోల్ పడిపోయాడు మనం అంతే కదండి ఈ జగత్తులో దేహమే నేనైనప్పుడు జగత్తులో నేను ఎంత అవుతాను ఒక స్పెక్ అవుతాను అంటే దిఫర్ యాజ్ బాడీ ఐఎమ్ ఎన్ గల్ఫ్డ్ బై ది హోల్ యూనివర్స్ ఏమండి కానీ యాజ్ బాడీ నుంచి ఒక్క స్టెప్ మీరు పైకి వెళ్ళండి ఏమిటి యాజ్ మైండ్ యాజ్ మైండ్ You యు ఆర్ నాట్ ది బాడీ లోన్ యు ఆర్ ది మైండ్ ఆల్సో యాజ్ మైండ్ మీరు ఏం you can invent a telescope. It is the mind which invents the telescope. And టెలిస్కోప్ telescope ఆ టెలిస్కోప్ తీసుకుని ఆకాశాన్ని చూస్తే గ్రహాలు నక్షత్రాలు రేడియో టెలిస్కోప్ ద్వారా మైండ్ మైండ్ నుంచి వస్తాయి ఇవన్నీ ఉపకరణాలన్నీ మీరు ఆ మొత్తం గెలాక్సీల్ని బ్రహ్మాండాన్నంతని కూడా మీరు తెలుసుకోగలుగుతారు Now you have a mind, బ్జెక్టిఫైస్ ది హోల్ యూనివర్స్ హోల్ గెలాక్సీని ఆబ్జెక్టిఫై చేయొచ్చు ఇదిగో గెలాక్సీ ఇది గెలాక్సీ ఇలా ఉంటుంది ఇది ఇది ఇలా ఉంటుంది ఇది లక్షణం ఇది అని మీరు చెప్పగలుగుతారు యాజ్ మైండ్ యు ఆర్ ది యూ ఆర్ ది సబ్జెక్ట్ విత్ రిఫరెన్స్ టు ది హోల్ యూనివర్స్ యూ కెన్ ఆబ్జెక్టిఫై ది హోల్ యూనివర్స్ ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి అంచేతనే కేవలము పశుప్రాయంగా పూర్తిగా దేహంతో ఎవడైతే మమేకమై ఉంటాడో వాడు ఈ విశాలమైన జగత్తులో ఒక స్పెక్ కింద అయిపోయి కంట్లో కరికానికి కూడా లేకుండా అయిపోతాడు ఏమీ కానీ కాదు హీజ్ ఎస్పెక్ ఒక చిన్న స్పెక్ కూడా కాదు ఎర్టిచ్ సెల్ఫ్ ఈజ్ ఎస్పెక్ అంటుంటే వీడింగ్ అవుతాడండి ఎర్టిచ్ సెల్ఫ్ ఈజ్ ఎస్పెక్ ఓ మహాత్ముడు ఓ సంపన్నుడు గృహానికి వెళ్ళాడు భిక్షకి వెళ్తే ముందు ఆ చూడండి ఈ ప్రసాదం నేనే కట్టించాను ఈ ప్రాసాదం చాలా గొప్ప ప్రసాదం ఇంత గొప్పది ఏంటో గొప్పదేంటో అయినదో చెప్పాను చాలా సంతోషం లోపలికి వెళితే అక్కడ టేబుల్ మీద టేబుల్ పెడతారు మధ్యలో చుట్టూ సోఫాలు ఉంటాయి మధ్యలో టీపాయ్ లాంటిది పెడతారు టీపాయ్ మీద టీ పెట్టుకునే చోటే ఉంటారు అన్నీ కవర్ చేసేసారు టీ పెట్టుకునే టీపాయ్ మీద మీరు నాలుగైదు ఫ్లవర్ వేసులు బొమ్మలు ఇవన్నీ అందంగా అమలు చేశారనుకోండి చేతికి టీ ఇచ్చారనుకోండి ఈ టీ పెట్టుకుంటే మీకు రోడ్డు ఉండదు ఇంకా దాని గురికే టీ పేరు అనివే అంటే మనుషులు ఏం చేస్తారంటే ది హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫిల్ ది స్పేస్ స్పేస్ కనపడితే దాన్ని ఫిల్ చేసేటప్పుడు ఇప్పుడు కిటికీ ఉందనుకోండి కిటికీ ఎందుకు పెట్టుకున్నాము ఖాళీగా ఉంటే దాని నుంచి వెలుతురు గాలి వస్తుందని అందుకోసమే పెట్టుకున్నాం కదా ఖాళీగా ఉంటే మేము పెట్టుకున్నాం కనుక దానికి మధ్యలో ఇలాగ ఈ రాడ్లు ఆ రాడ్లు పెట్టేశారు అది బెటర్ పోతే ఎలాగండి మనుషుల లోపలికి వచ్చేసి వస్తువులు పట్టుకుపోతారేమో ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రీజన్ టు కవర్ ద స్పేస్ అసలు అంత స్పేస్ ఎట్టు పెట్టుకుని అంతా గోడ కట్టేసి పోయిన ద స్పేస్ ఎట్టు పెట్టి యు హ్యావ్ రీజన్స్ టు కవర్ దట్ స్పేస్ సో ముందు రాడ్లు హార్జాంతలుగా వచ్చిన రాడ్స్ పెట్టేశారు పోనీ ఇంకే ఇప్పుడు ఏదో స్పేస్ ఉంది కొంత ఆల్రెడీ కాబట్టి తినేసారు కదా స్పేస్ ఇంకేం మిగిలింది కానీ అది అట్టి పెట్టండి అంటే కట్టెని వేసేస్తాం కట్టెని వేసేస్తే ఆ గ్లాస్ పెట్టేస్తాం తలుపులు పెట్టేస్తాం ఇంకా పోతే దోమలు రాకుండా ఉండడం కోసం నెట్ పెట్టేస్తాం పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఒక నీళ్ళది ఒక పాత్ర పెట్టేసి మొక్కలు పెట్టేస్తా ఒకరు పెట్టేసి దానికి ఆ కిటికీ దిగ కింద ఏదైనా ఉంటుంది చూడండి అక్కడ పెన్నులు ఈ సామాన్లు ఆ సామాన్లు పెట్టేస్తాం అవతల వైపున చీపుళ్ళు బనుముటి ఏమైనా ఈ విధంగా అవతానికి దాన్ని కిటికీ అని దాంతో మేలు పెడితే ఏదో కింద పడుతుంది అలా నింపేసేట ఇంత నింపేసినా ఇంకా ఎక్కడ పెట్టుకోవాలి చూడు ఇది మానవ స్వభావం ఏమిటంటే simply create a space and then fill it varo swabhaava alavuddi it is things all are very potent untai enduko kalustunandi because the mind is corrupted it finds a security in things they are also thoro anoka oka pedda poet and philosopher boston emerson associate మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తి దాత థోరో అంటే ఆ గాంధీ గారు నాకు గురువు థోరో అని అంటాడు ఆ థోరో వాల్డన్ పాండ్ అని ఒకటి ఆ వాల్డన్ పాండ్ అంటే ఒక సరస్సు మంచి అందమైన సరస్సు ఆ సరస్సు ఒడ్డున ఆయన ఒక చిన్న క్యాబిన్ కట్టుకుని ఉన్నాడు ఒకటే రూమ్ కట్టుకుని ఉన్నాడు నేను బాస్టన్ లో ఏవో క్లాసెస్ అయినప్పుడు ఆయన మీరు ఎంత బాస్టన్ అంటే థోర చూడాలన్న వాల్డెన్ పాండ్ సరే కొంత దూరం ఉంది చలి వింటర్ డి లో అందులో న్యూ ఫౌండ్ ఆ మెసొచ్చి న్యూ ఇంగ్లాండ్ అంటారు చాలా కోల్డ్గా ఉంటుంది చాలా కష్టం ఒక మైల్ దూరం నడవాలి ఆ ఐస్లో నడవాలి సాలిడ్ ఐస్లో ఏదో కింద మీద పడి చేతులకి కట్టెలు నడవాలి ఏదో నానా హింస పడి ఆ థోరో క్యాబిన్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే అక్కడ థోరో విగ్రహం ఉంటుంది తర్వాత ఆ క్యాబిన్ థరోస్ ఒరిజినల్ క్యాబిన్ అది ఉండే అక్కడ తొరవ దాంట్లో ఏముందంటే ఒక టేబుల్ ఒక కుర్చీ ఉంది ఈ అతను అక్కడే ఉండేవాడు ఈ ఫైర్ ప్లేస్ కి కట్టెలు అవసరం లాగ్స్ ఫైర్ కి లెవరేజ్ అక్కడ బతకడం కష్టం ఆ లాగ్స్ ఉంటాయి ఆ లాగ్స్ పెట్టుకునేందుకు ఒక అటిక్ అని ఉంది అటిక్ అంటే తెలుగులో అటక అంటారు ఇంగ్లీష్ లో అటిక్ తెలుగులో అటక అయ్యోజ్ గా ఉంది సో అటిక్ లాగ్స్ ఉంటాయి ఇవి అతని సామానం ఓ ఫైర్ ప్లేస్ ఈ కుర్చీలో కూర్చునేవాడు టేబుల్ మీద పుస్తకం పెట్టుకుని చదువుకునేవాడు రాసుకునేవాడు ఎవరిలో భోజనం తీసుకొచ్చి ఇచ్చేవారు క్యారియర్ లో ఓ ఒకటి ఉండేది ఇది సామాన పుస్తకం పెన్ను నోట్ బుక్ అలికిల్లాంతరం టేబుల్ కుర్చీ అటిక్ లాగ్స్ ఫైర్ ప్లేస్ ఇది ఐదు ప్లేస్ ఎవరోలో ఇచ్చారు ఈ స్టెప్ ల్యాడర్ ఒకటి పెట్టుకున్నక్కడ ఆ లాగ్స్ తీసుకుందుకు ఎందుకంటే లాగ్స్ ఎత్తు మీద ఉన్నాయి కదా ఈయనకి అన్నిటికే అందులో పొట్టుబడు కొంచెం ఆయన అవి తీసుకుంటూ లాగ్ వేసుకుంటూ మీకు ఇబ్బందిగా ఉంటుంది పెట్టుకోండి అని సలహా చెప్పారు సలహా చెప్పే అన్నాడు ఏం ఈ కుర్చీ నా టేబుల్ మీద వేసుకుని లాగ్ తీసుకుంటాను నాకు ఇంకొక వస్తువు పెట్టక ఇక్కడ అని అంటాడా అప్పుడు ఏం మీ సొమ్మేం పోయే మేము కొని పెడతాం అనుకున్నాం కదా మీకేట అభ్యంతరం అని నేనేదో ఒక సంభాషణ ఊహిస్తున్నాను ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యం ఒకటి ఉంది and even what and that mind which is insecure within wants things without mind ki lokala security undadu and jetha no byte ememo things to link a security in anveshisku untam mana ante mana edante things unte we we feel more comfortable we feel good about it we feel comfortable about it. గరాజు ఉంటే ఆ గరాజు లో కార్ ఉంటే వి ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ గరాజు లేదు గరాజు ఉన్నా కారు లేదనుకోండి వాట్ ఈస్ దేర్ టు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ సో ఈ రకంగా వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫీల్ గుడ్ విత్ థింగ్స్ అరౌండర్స్ అని ఆయన అన్నమాట మీరు చూసుకోండి మీరు వెరిఫై చేసుకోండి ఎ పర్సన్ హూ ఈజ్ పూర్ ఇన్ హార్ట్ వాన్స్ థింగ్స్ ఇన్ ది అవుట్ సైడ్ అని అంట విర మహాత్ముడు నేను ఎంతో సంతోషించాను ఆ స్థానాన్ని చూసి వచ్చిన ఎందుకంటే అంత గొప్ప పాఠం అది గొప్ప ఇట్స్ ఎట్లెస్ సో ఈ విధంగా మనిషి ఏం చేస్తాడంటే హీ ట్రైస్ టు ఫిల్ ది ఇన్నర్ ఎంటీనెస్ లోపల ఎంటీనెస్ ఏమీ లేదు సున్నా ఏమీ లేదు లోపల అంత జీరో ఎంటీ కాబట్టి ఆ ఇన్నర్ ఎంటీనెస్ని బయట థింగ్స్ తోటి బ్యాంక్ బ్యాలన్స్ తోటి తర్వాత రిలేషన్షిప్స్ తోటి ఫిలప్ చేయటానికి ట్రై చేస్తారు కుక్క పిల్లలతోటి ఎలక పిల్లలతోటి లేకపోతే పిల్లి పిల్లలతోటి ఏదో దాంతో సంథింగ్ ఆర్ దే లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఏదో ఉంటే ఆ ఇన్నర్ ఎనెస్ ఫిలప్ ఇన్నర్ ఎనెస్ ఎలా ఫిలప్ అవుతుందని ఆ జ్ఞానంతో వచ్చిన ఇన్నర్ ఎనెస్ వీటితో ఫిలప్ అవుతుందా జ్ఞానం వల్ల ఫిలప్ అవుతుంది ఏమిటి ఆ జ్ఞానం ఏమిటంటే ఆ భూమే అహం అహంకారాదేశం కాబట్టి అహం పూర్ణము అన్న అభిప్రాయం అహం కంటే భిన్నంగా ఈవెన్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ అహం అహంకారం కాదు అహంకారం అని నేను అంటలేదు అహంకారం ఈజ్ ఏ మిత్ మిథికల్ దేర్ ఇస్ నో రియాలిటీ దట్ అహం అహం వృత్తి అహం బుద్ధు అదే అది బ్రహ్మదేవి అహం బ్రహ్మాస్మి అహమాత్మా గుడాకేశభూతాశ స్థిత కాబట్టి అహం అనే ఆదేశం చేస్తారు కాబట్టి అహం అనే దాన్ని ఎప్పుడైతే మీరు ఒక పరిచ్ఛిన్నమైన పదార్థంతో ఐడెంటిఫై చేసేస్తారో థింగ్ చేసి పారేస్తారో అహం వాట్ ఇస్ అహం ఐ ఆం ఏ థింగ్ అంత అజ్ఞానం అనే కానీ ఇంకోట ఐ ఆమ్ ఏ థింగ్ నేను మెడిటేషన్ లో కూడా మనం చేశాను డు నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ డోంట్ సే ఐ ఆం Heart, I am liver. Don't say that. For God's sake, don't say it even in, even in dream. I am heart, I am heart, we do the venga-betto-betto-betto-betto. Heart is a good thing. It is a good thing. It is a good thing. I think it is a good thing. It is a good thing. I think I will choose to get to it. అయితే దాన్ని గురించి ఎదురుకుండా లేకపోతే మనస్సులో ఉంటుంది ఓసారి అపోలోకి వెళ్ళొస్తే వాడు ఇంత ఫైల్ ఒకటిస్తాం వాళ్ళిచ్చి ఫైల్స్ పేపర్స్ వీళ్ళు ఆయుద్దాయం పూర్తి అయినప్పుడు కట్టెలు వెతుక్కోకర్లేదు అవేసరి పడతారు అంత పేపర్ వర్క్ ఇస్తాను అమెరికాలో అయితే అలా ఇస్తారు ఇక్కడ ఎలా ఏడుస్తారో నాకు తెలియదు కానీ అంటే ఏమిటి ఒక అదొక బంధం దాన్ని అలా పెంచి పోషించుకోకూడదు అది తప్పనిసరి అయినప్పుడు ప్రారంభం పోతే అది ఎలాగూ ఉంటుంది దాన్ని ఇప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా దా వెయిటింగ్ ఫర్ దట్ అన్నట్టుగా బతక్కుండా సో పీపుల్ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా నేను ఈ మాట అమెరికాలో చెప్పాను అందుకుని వాళ్ళకి అప్పుడప్పుడు నా అమెరికా కోపం వస్తూ ఉంటుంది టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా నెంబర్ వన్ సిక్ పీపుల్ యూ కెన్ సీ దమ్ వెన్ యూ గో టు హాస్పిటల్ నేను ఈ మాట కూడా చెప్పాను నేను హాస్పిటల్ వెళ్తే చూడొచ్చు సిక్ పీపుల్ okay, okay. rondo kind of people are all waiting to be becoming sick vaalna ekkadu chudochu ekkadu chudochu eti manhattan ante boorlo undu mandi anukuntaru waiting to become sick we are all waiting to become sick Medical policy list kuni bank balance ni pettukuni uh, ambulance telephone number kuda pettukuni degira apolo vaadi dikki register chesu puttunnaade ante artham enti ide waiting to become sick psychologically యూ షుడ్ నాట్ బీ లైక్ దాట్ ఆ దేహాభిమానం ఉండకూడదు దేహానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు దానికి రిపేర్ చేస్తాం కారు కి రిపేర్ చేసినట్లే దీనికి రిపేర్ చేస్తాం ప్రాక్టికల్ గా ఉండాల్సి ఉంటుంది బట్ సిక్ అయిపో సైకలాజికల్ గా ఫ్రీగా ఉండాలి బాడీని సిక్ అవటంలో తప్పు లేదు మైండ్ లో సిక్ అయిపోకూడదు మైండ్ లో సిక్నెస్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ దిర్ఫోర్ ఐఎమ్ నాట్ ఏ థింగ్ ఒక థింగ్ అనుకోండి నేను జన ఏం చేయాల్సి ఉంటుంది ఈ థింగ్ ని అమాంగ్ అదర్ థింగ్స్ పెట్టాలనుకుంటా ఇప్పుడు కొండ పెట్టుకుందుకు ఏముంటుంది చిన్న స్టూ టేబుల్ ఉంటుంది కొండ పెట్టుకుంది పుస్తకం పెట్టుకుందుకు ఏముంటుంది టేబుల్ ఉంటుంది దీ ఈ థింగ్ ని పెట్టేందుకు ఏముంటుంది కుర్చీ ఉంటుంది సో కుర్చీ ఉండడం తప్పు కాదు బట్ మేకింగ్ మై సెల్ఫ్ ఎ థింగ్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టేక్ అహంకారాదేశం చేసి ఇక్కడ అహమ్ని బ్రహ్మగా ఉపదేశం చేసుకోండి శృతి మనమేమో అహమ్ముని థింగ్ చేసి కూర్చుంటే అంత అజ్ఞానం అదే కానీ ఇంకోహట్లేదు ఐఎమ్ నాట్ ఎ థింగ్ టు బి గివ్ ఏ ప్లేస్ అమాంగ్ అదర్ థింగ్స్ అని నేను బ్రహ్మ పదార్థం అనే నేను ఇష్టపడినా నేను కొన్ని పదాలు ఇష్టపడినా పర్సనల్ ఇడియో ఇష్టం ఉండదు నాకు ఎందుకు ఇష్టం ఉండదంటే ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కి అది ఆటంకం అవుతుందంటే నేను దాన్ని తోసి అవతల మరస్థ నాకు ఇంట్రెస్ట్ లేదు దాన్ని సో అలాగే జీవాత్మ అనే పదం ఎక్కడైనా వాడు ఉండొచ్చు ఎవరైనా మహాత్ములు ఎవరైనా వాడారంటే ఒక పదాన్ని సురేశ్వరాచార్యుడు జీవాత్మ అన్నాడు ఆయన అన్నాడంటే ఆయన ఒక సెన్స్ లో మనం అన్నట్టుగా అండవు మనం జీవాత్మ అన్నామంటే ఆత్మస్వరూపం తెలియని అజ్ఞానంలో మనం అలా ఆయన అనడానికి మనం అనడానికి తేడలేదు సో అలాగే బ్రహ్మ పదార్థం అనేది కూడా అలాగే డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ ఎ థింగ్ ఆత్మా ఇస్ నాట్ ఎ థింగ్ టు బి ప్లేస్ అమాంగ్ అదర్ థింగ్స్ దట్ దట్ ఈస్ ఇగ్నరెన్స్ ఇన్ఫాక్ట్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ మీ ఫైవ్ థింగ్స్ ఉన్నాయండి ఐతే థింగ్స్ ఉన్నాయి శబ్ద స్పర్శ రూపరస గంధములు ఇప్పుడు పువ్వు మీరు అన్నారు పుష్పము పుష్పము అని మీకు ఎలా పుష్పము యొక్క ఎగ్జిస్టెన్స్ హౌ డూ యూ నో ై స్మెల్ ఫ్రాగ్రెన్స్ ని బట్టి తెలిసింది ఫ్రాగ్రెన్స్ ఏమిటి పుష్పము యొక్క గుణం రూపం ఏమిటి పుష్పము యొక్క మరి ఒక గుణం స్పరిశ్ ఏమిటి ఇంకో గుణం మెత్తగా ఉంది గట్టిగా ఉంది ఇంకో గుణం కాబట్టి మీరు పుష్పము యొక్క మూడు గుణాలని తెలుసుకున్నారు తప్పిస్తే పుష్పాన్ని మీరు ఏం తెలుసుకున్నట్టు ఏమీ తెలుసుకునే పుష్పం అనేది లేదు అసలు పుష్పం అనేది యూ నేమ్ బేస్డ్ ఆన్ వాట్ యూ సీ ఆర్ వాట్ యూ నో మేము మనకి తెలిసి గుణాలే వస్తువు మనకి ఎలాగో తెలీదు ఎనీవే కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములు అనే థింగ్స్ ఉన్నాయి ఈ థింగ్స్ ఐ థింగ్స్ నేను ఇంకో థింగ్ కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ నిజానికి థింగ్స్ అన్ని కూడా ఆర్ ఇన్ మీ ఐ ఉన్నాయి శబ్దం శబ్దజ్ఞానానికి ఆశ అధిష్టానం ఏది నేను రూపజ్ఞానానికి అధిష్టానం నేను గ్రంథజ్ఞానానికి అధిష్టానం నేను Kabate, sallamu, anni things nalomai. I am not in things. All things are in I. I don't say in me. Me ente parichya namayana ahankara ni ki me any peru. I, English lo punchan te da. So, I am not in the things. All the things are in I. In the I. Adi aham. సో అహం అధస్తాద్ అంటే అర్థం అంటే అర్థం ఏమిటనమాట చూడండి మీరు మీ యొక్క యథార్థ స్వరూపము పర్సనల్ కాదు పర్సనల్ అయితే యథార్థ స్వరూపం పెర్సనల్ అయితే అహమేవాధస్తాద్ అహముపనిష్టాద్ అహం పూర్వ అహం పశ్చిమ అలా ఎలా ఉంటుందండి పెర్సనల్ అయితే ఉంటుంది ఐఎమ్ హియర్ ఐఎమ్ ఓవేర్ ఎల్స్ అన్నట్టుగా ఉంటుంది యు ఆర్ నాట్ పర్సనల్ యు ఆర్ యూనివర్సల్ మీరు సర్వము మీరే అహమాత్మ యం సర్వం ఈ సర్వం ఏదైతే ఉండదో అది ఆత్మయే యు ఆర్ యూనివర్సల్ కానీ దురదృష్టం ఏంటంటే మనము నేను ఒక పర్సన్ పర్టికులర్ అని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం యు ఇమాజిన్ లైక్ దట్ ఐ ఆమ్ ఎ పర్టికులర్ అని మనం ఇమాజిన్ చేసుకుంటాం జస్ట్ ఇమాజినేషన్ ఇమాజినేషన్ తప్ప ఇంకేది ఆ ఇమాజినేషన్ ఒకప్పుడు మనం వెతిక్కు తెచ్చుకుంటాం ఇంకొకప్పుడు ఎదరవాళ్ళు మనకు అందజేస్తారు సో అది ఇమాజినేషన్ ఐఎమే పంజాబీ అని వీడంటాడు ఈ పర్టికులర్ ఐమే హ్యూమన్ బీయింగ్ అండవు ఐఎమే అని ఇండియన్ అని కూడా అండవు ఐమే పంజాబీ అంటాడు ఆయమే పంజాబీ అన్నది పంజాబ్ అనే క్యారెక్టరిస్టిక్ వీడికి ఎక్కడైనా ఏమన్నానా ఇట్ ఈస్ జస్ట్ అని ఇమాజినేషన్ పంజాబ్ అన్నది ఇట్స్ జియోగ్రాఫికల్ లొకేషన్ వీడు ఒక ప్రాణి ఏమిటండి పంజాబ్కి వీడికి ఏమిటి సంబంధం ఇవ్వు పంజాబ్ లో పుట్టాడా వీడు పంజాబ్ లో పుట్టుండ పోల్లీలో పుట్టి ఉండొచ్చు ఏమిటి అంటే జస్ట్ అండ్ ఇమాజినేషన్ ఆ ఇమాజి వీడు ఎంత వరకు పంజాబీగా ఉంటాడు నేను పంజాబీ నని ఇమాజిన్ చేసుకుంటున్నంతకాలం పంజాబీగా ఉంటాను ఇట్స్ ప్యూర్ ఇమాజినేషన్ సో లైక్ దట్ నేను పర్టికులర్ గా దృష్టాంతం చెప్పాను ఈ విధంగా మనకి అలవాటు ఏమిటంటే ఒక పర్టికులర్ నేను అని ఇమాజిన్ చేసుకోవడానికి మనం అలవాటు పడున్నాం వాస్తవంలో ఈ పర్టికులర్స్ ఏవి కూడా సత్యం కాదు ఏది వచ్చిపోతుందో అది సత్యం కాదు ఈవేళ రికార్డింగ్ అదే ఆధారం దిస్ ఫోన్ వర్క్ సారీ సో ఏది వచ్చి వచ్చేది పోయేది అది సత్యం కాదు సత్యం కాని దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఫలానా అని అని భ్రమపడ్డాము అది అజ్ఞానం తప్ప మరి ఇంకేమవుతుంది దేహము వచ్చిపోయింది ఆ దేహాన్ని బట్టి వచ్చే దేహధర్మాలు ఇవ్వకుండా దేహధర్మాలు కూడా నేను మొన్న మీకు కొన్ని యథార్థములు కొన్ని యథార్థములు ఉంటే వ్యవహారంలో సమ్ కైండ్ ఆఫ్ లాజికల్ లాజిక్ బిహై అంటారు మరి ప్యూర్ కల్పన దాంట్లో కల్పన తప్ప ఇంక ఏది లేదు ఆ కల్పన అది శాస్ కొన్ని శాస్త్రీయమైన కల్పనలు ఉంటాయి కాబట్టి సర్వే లిమిటెడ్ పర్పస్ లిమిటెడ్ ఏరియా బట్ నేను ఆ ఏరియా డీల్ చేయట్లేదు నేను డీల్ చేస్తున్న ఏరియాలో శాస్త్రీయమైన కల్పనలు కూడా త్రోసిపుచ్చబడతాను ఇవి కూడా అధ్యాసమే అవి కూడా త్రోసిపుచ్చటమే ఈ ఈ డీలింగ్ ఈ పని ఇది ఈ పని ఇలాగే ఉంటుంది నేను చెప్పి పాఠం లక్షణం ఏమిటంటే శాస్తీయమైన అధ్యాసాన్ని కూడా త్రోసిపుచ్చేటప్పుడు ఈ పాఠం యొక్క ఇది ఇది ప్రారంభం ఇది నా ప్రారంభం ఇటువంటి పాఠం చెప్పిన నా ప్రారంభం సో నేనే శివపురాణము దేవి భాగవతం పాఠం చెప్పుకుంటే ఈ ఇబ్బందులు లేకపోయేవి సో ఈ పాఠం చెప్తున్నాను కాబట్టి అందరూ అనుకునేది ఏదైతే ఉంటుందో దాన్ని కాదని నేను అంటూ ఇది నా పాఠం మరి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు అప్పుడు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నేను ఈ పని చేస్తూ ఉంటా నేను మగవాడను నేను ఆడదానను అని ప్రతి వాళ్ళు అనుకుంటారు స్త్రీ పురుష భేదం నేనేమని పాఠం చెప్తానంటే యు ఆర్ నాట్ ది పర్టికులర్ యు ఆర్ నాట్ మేల్ యు ఆర్ నాట్ ఫిమేల్ యు హార్ ద నాలెడ్జ్ ద నోయింగ్ ఇన్ విచ్ ద డివిజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ అపియర్స్ అండ్ డిజపియర్స్ అని పాఠం చెప్తాను కాబట్టి ఇప్పుడు నేను స్త్రీని నేను మగవాడను అనే అభిమానం గల వాళ్ళ అభిమానాన్ని నేను దెబ్బతీసినట్టు అవుతుంది నేను చెప్పిన పాఠం ఎవరి అభిమానం దెబ్బతీయడం నా అభిప్రాయం కాదు నాకెందుకుండి ఇంకోళ్ళ అభిమానాన్ని నేనెందుకు కాదు నాని ఓ ఐ డోంట్ యాగేట్ సో టు మై శాలి కానీ తత్వాన్ని బోధించేప్పుడు అభిమానం మీద ఆఘాతంగా ఉంటుంది నేను స్త్రీని అని ఒక అభిమానం ఆ అభిమానం మీద ఆఘాతం స్త్రీవాద స్త్రీవాదము అని ఒకటి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో స్త్రీవాద కవిత్వము అని అంటే టోటల్ ఐడెంటిఫికేషన్ ఎస్ ఏ ఉమెన్ గా పెట్టుకుని కవిత్వాన్ని చెప్తారు కవులు మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా వోల్గా ఒక రచయిత ఒక రచయిత ఆమె స్త్రీవాద రచయిత సో ఆమె రచనలలో ఆమె విషంలో స్త్రీ ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఏమన్ ఈజ్ రియల్ ఫర్ హర్ Whereas Nenanta no, any particular is wrong. Nenanta. At one day, bhavangala ki nama yakti vena ranu ko ndi, indi yavan ko nda, they feel bad about it. So, ee rakanga, like a caste-based distinction. Adi uh, navarnaha, navarnashramachara dharmaha, antara shankar. Shankar lo ayana ni, ఆయన ఏం పాటలు పడ్డారో మనకి తెలియదు ఓ అప్పుడప్పుడు ఇంకా వింటూనే ఉంటాం ఆయన పాతికొందల సంవత్సరాల క్రితం ఆయన అన్న మాటలు ఉన్నాయప్పిస్తే ఆ అన్న మాటలకు వచ్చిన రెస్పాన్స్ ఎక్కడని ఏదో ఏదో కథల చెప్తారు ఆయన తల్లి స్వర్గస్థురేనప్పుడు ఎవరు కలిసి రాలేదు అని ఏదో కథ చెప్తారు ఆయన అన్న మాటలు ఆయన ఉన్న సమాజము ఆయన జీవించిన సమాజం ఎలా రిసీవ్ చేసుకున్నా మనకి దాఖలా లేనిలేవు కానీ ఆయన అన్న మాటలు మాత్రం ఈవెంట్ టుడే ఇఫ్ యు సే You cannot become popular. Na varnaha, na varnashramachara dharmaha. Ani chepi meri avarnim episna. Avarnim episna. Nizaniki, you say these things, they will shun you. Truly, really? they will shun you, keep you away. Because, like, I have to go another, they don't like this. Come a day, Uh, so you are not a particular so uh, all knowledge flows from you all knowledge flows from you ipudu meeku physics telusunnannukondi the knowledge of physics flows from you meeku physics chemistry teliyaledu annukondi the absence of knowledge is also knowledge you know that you do not know it is also knowledge that knowledge also flows from you నాలెడ్జ్ ఆఫ్ నాట్ నోయింగ్ ఏ పర్టికులర్ లైక్ యాజ్ మచ్ యాజ్ నాలెడ్జ్ ఆఫ్ నోయింగ్ ఏ అనదర్ పర్టికులర్ ఆల్ నాలెడ్జ్ ఫ్లోస్ ఫ్రమ్ యూ ఆల్ బీయింగ్ ఫ్లోస్ ఫ్రమ్ యూ ఘట అస్థి అంటే ఆ అస్తిత్వం ఘటాన్ని కాదు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఘటం మీద అధ్యాస చేసి ఘట అస్థి అన్నారు ఆత్మా అస్థి ఘట రూపేణ భాసతే అనాల్సింది పోయి ఘట అస్థి అంటున్నారు బంగారం ఉన్నది నెక్లెస్ లాగా గడపడుతోంది అన అందం అనేసి నెక్లెస్ ఉన్నది అన్నట్టుగా ఆత్మా అస్థి ఘట రూపేణ భాసతే అనాలి కానీ ఘటహస్తి అన కాబట్టి ఆల్ బీయింగ్ ఫ్లోస్ ఫ్రమ్ యూ ఆల్ జాయ్ ఫ్లోస్ ఫ్రమ్ యూ నేను గత వారం రోజులుగా మెడిటేషన్ లో ఇదే బోధిస్తున్నాను ఇంక ఇంకో పాయింట్ ఏం లేదు మూడు పాయింట్లో నాలుగు పాయింట్లో సెలెక్ట్ చేసుకున్నాం మెడిటేషన్ ఎందుకంటే మెడిటేషన్ అంటే ఉండే ఇన్ని పాయింట్స్ చెప్పరు ఒక నాలుగు పాయింట్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుని తర్వాత ఇంకో నాలుగు పాయింట్స్ తీసుకోవచ్చు ఒక యూనిట్ కింద కాబట్టి జాయ్ ఆల్ జాయ్ ఫ్లో స్టమ్ జాయ్ ఆనందం అనేది మీలోంచి వస్తుంది ఉనికి మీలోంచి వస్తుంది జ్ఞానం మీలోంచి వస్తుంది కాబట్టి అహం ఇజ్ अहंकारादेशु र द्रष्टु अनदर्शनाथ भूमि निर्द्य से अहंकारेण अहमेवाधस्ता इदिना इूमा सर्व भूमिवर्वन భూమైవ సర్వం అని చెప్పి అంటే అధస్తాత్ ఉపరిష్ట అంతా భూమా అని చెప్పి భూమ స్థానంలో అహం అని పెట్టారు ఎందుకు పెట్టారంటే ఈ ద్రష్ట ఉన్నాడే చూచేవాడు జగత్తునంత నీ చూచేవాడు వీడి యొక్క యథార్థ స్వరూపము భూమ కంటే భిన్నము కాదు అని చెప్పడం కోసం ద్రష్ట యొక్క యథార్థ స్వరూపమే ఆ భూమ అని చెప్పడం కోసం ద్రష్టు అనన్యత్వ దర్శనార్థం ద్రష్ట అంటే అహం నాకంటే భిన్నంగా ఆ లేదు అయితే మీరు తిరగేసి చెప్పచ్చు కంటే భిన్నంగా అహం లేదు అంటే అహం విలీనం అయిపోతుందండి వెన్న యు ఆర్ ఇప్పుడు మీకు ఆనందం కలిగినప్పుడు నేను అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు ఆనందం కలిగిన క్షణంలో నేననే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు ఎందుకంటే ఈ మీ పర్సనాలిటీ అది మిథ్య ఆనందము తత్వం మీ వెళ్ళే ఆనందంలో విలీనం అయిపోతుంది కాబట్టి ఆనందమే ఉంటుంది కానీ ఆనందించే నేను అనేది ఏముంటుంది తర్వాత మళ్ళీ నేను వస్తుంది మీ వస్తుంది వచ్చేప్పటికి ఆనందం పూర్తి అయిపోతుంది ఇంకా తర్వాత ఆనందం ఉండదు ఆ తర్వాత ఆనంద స్మృతి ఉంటుంది ఆనందానుభవం ఉంది కనుక ఆ ఆనందానుభవం యొక్క కంటిన్యూటీ స్మృతి రూపంగా ఉంటుంది ఎందుకంటే వీడు ఆ తత్వమే అదే ఉంటుంది ఆ స్ఫూర్తే ఉంటుంది తప్పిస్తే ఆనందం ఇంకోండదు అంటే సినిమాలోనూ మీకు మిమ్మల్ని మీరు మర్చిపోతే ఎంజాయ్ చేస్తారు మీకు మీరు గుర్తు వస్తే ఏమవుతుంది బయట పెట్టిన స్కూటరో కారో సరిగ్గా ఉందో లేదో అనిపించి బెంగపడుతుంది అదే అవుతుంది లేకపోతే ఆదిస్ అప్పుడే తొమ్మిది అయింది ఇంటికి వెళ్ళి ఎప్పుడో ఈ సినిమా ఎప్పుడైనా ఏదో ఇంకోటి వస్తుంది ఏదో టెన్షన్ ఉంటుందంతే మీకు మనం దుఃఖపడాలంటే మనకి మనం గుర్తు వస్తే ఇంకేమా ఐ రిమెంబర్ మా సెల్ ఓన్లీ టు బికమ్ శాడ్ ఐ ఫర్కెట్ మా సెల్ టు బికమ్ హ్యాపీ టు బీ హ్యాపీ కాబట్టి ఆనందంలో మీ డిజాల్వ్ అయిపోతుంది సో ఆ ద్రష్ట యొక్క యథార్థ స్వరూపమే భూమ భూమ ఆనందమా కదా ఆనందమే ఆనందగవతి భూమితో మనకి పని అవుతుండే ఆ భూమ ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేదు ఈ విషయం చెప్పడం కోసం అధస్థావాధస్థా అని ఈ విధంగా ఆదేశం చేసి ఆ మంత్రాన్ని చెప్పారు అలాంటి ఆ మంత్రం పూర్తయింది తర్వాత కొంచెం పెద్ద మంత్రం ఈ రేపు క్లాస్లో చెప్తాను ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణా నమస్తే